తత్వం స్మరా హృది సంస్ఫురదాత్మత సచిత్సుఖం పరమహంసతిరీయత్స్వప్నజాగర సుషుప్తమవైతిం తద్బ్రహ్మ నిష్కళమహ నూత ఈశ్వరో గురురా మూర్తిభేదవిభాగి వ్యోమవత్ వ్యాప్తేహాయ దక్షిణామూర్తమ ృష్ణాయ వాసువాయ దీనందోమాయ గోవిందాయ నమో నమ హరి అస్తి ఉంది అని స్పష్టంగానో అస్పష్టంగానో అందరికి అర్థమవుతోంది ఈ ప్రపంచంలో అస్తి ఖచ్చిత కానీ ఏది ఉన్నా ఉన్నదే ఉంటుంది లేనిది ఉండడం అనేటువంటిది ఎప్పుడు ఉండదు ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది అలా ఉన్నదానికి సంబంధించినటువంటి జ్ఞానం యథావత్ అది ఎలాగైతే ఉందో అలాగే దానికి సంబంధించిన జ్ఞానం మనకు కలగడం వివేకం దీన్నే జ్ఞానం అని కాని ఏదైతే ఉందో అది ఎలా ఉందో అర్థం కానప్పుడు యథావత్ అర్థం కానప్పుడు లేనిది ఉన్నట్లు గోచరిస్తే ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్లుగా తెలియడం లేదు లేనిది ఉన్నట్లుగా తెలిసేటువంటి ప్రమాదం కూడా ఉంది కనుక ఉన్నది ఉన్నట్లుగా తెలియడం అనేటువంటిది వివేకం ఒకవేళ ఉన్నది ఉన్నట్లుగా తెలియకపోతే వివేకం లోపించింది అని అర్థం వివేకం లోపించినటువంటి చోట జ్ఞానం కలిగే అవకాశం లేదు కనుక అవివేకం ఉంది అవివేకమే అజ్ఞానం ఈ అజ్ఞానమే సర్వ అనర్థాలకు మూలం ఈ ప్రపంచంలో ఎవరు ఏ విధమైనటువంటి దుఃఖం అనుభవించినా దాని వెనక అజ్ఞానమే ప్రధానమైనటువంటి భూమికని పాత్రను పోషిస్తూ ఉంటది కాబట్టి అస్థి కశిత్ ఇది ఒకటి ఉంది అని మనకు అర్థమవుతూ ఉంది జగత ఈ ప్రపంచం కూడా ఉంది కాబట్టి ప్రపంచం ఉంది అనేది మనకు తెలుస్తూ ఉంది అస్థి ఈ ప్రపంచం ఉంది అని మనకు తెలుస్తూ ఉంది ఇలా మనకు తెలిసేటువంటి ప్రపంచం ఏదైతే ఉందో అది నిత్యం పరిణామశీలంగా తెలుస్తుంది మార్పు చెందుతూ తెలుస్తూ కనుక ఇది ఉంది అంటే యథావత జ్ఞానం కలిగితే అది ఎప్పుడు గనక ఉండేటట్లయితే దాన్ని గురించినటువంటి ఆలోచన మనకు లేదు కాబట్టి యథావత జ్ఞానం కూడా ఏమిటనేది ఒక ఆలోచన పడిపోయింది కారణం ఒకప్పుడు చూసినట్టుగా ఒకప్పుడు లేదు కనుక నిరంతరం మార్పు చెందుతూ అది జగత్తు యొక్క లక్షణం జాయతే గచ్చతే ఇది జగత్ ఏదైతే వస్తూ పోతూ ఉంటుందో అది జగత్ అంటేనే కాబట్టి ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి విషయాలున్నాయి అనేకమైనటువంటి వస్తువులున్నాయి అనేకమైనటువంటి రూపాలున్నాయి వీళ్ళు ఏవైతే రూపాలున్నాయో ఇవన్నీ మార్పు చెందుతూ ఉన్నాయి నిరంతరం మార్పు చెందుతూ ఉన్నాయి ఒకప్పుడు చూసినట్టుగా మరొకప్పుడు లేదు అందువల్ల యథావత జ్ఞానం కలగడం లేదు దీన్ని లోతుగా ఆలోచిస్తూ పోతే అంటే మన ప్రాపంచికంగా చూసినా కూడాను ఒక గ్రామానికి మనం వెళ్ళి మళ్లీ ఒక పది సంవత్సరాల తర్వాత ఆ గ్రామానికి వెళితే దాంట్లో మార్పులు ఉంటాయి కంప్లీట్ గా మార్పులుంటాయి నేను దూచిన గ్రామం కాదే అంటాం నేను చూసిన పట్టణం కాదే అంటాం పది సంవత్సరాల క్రితం నేను చూసిన మనిషి కాదే అంటాం కారణం ఏంటంటే మనిషిలో కూడా మార్పు వస్తుంది దేహంలో మార్పు వస్తుంది పరిస్థితుల్లో మార్పు వస్తూ ప్రపంచంలో మార్పు వస్తుంది నిరంతరం ఈ విధంగా పరిణామశీలంగా మనకి ఈ ప్రపంచం గోచరిస్తుంది ప్లీజ్ ఎప్పుడైతే ఈ విధంగా మార్పులతో ప్రపంచం తెలుస్తూ ఇక్కడ యథావత జ్ఞానం ఎలా అని ఆలోచన ఇంకొక సూక్ష్మైనటువంటి విషయం కూడా మన తెలుస్తుంది అన్ని మార్పు చెందుతూ ఉన్నాయే గానీ పరిణామశీలంగానే ఉన్నాయి కానీ ఇలా మార్పు చెందేటువంటి ఈ సమస్తమైనటువంటి జగత్తు ప్రపంచం ఏదైతే మనం గోచరిస్తూ ఉందో ఇది కార్యరూపంలో తెలుస్తుంది అది అన్ని కార్యాలే ఎక్కడైతే కార్యం ఉంటుందో దాని వెనక కారణం ఉండి తీరాలి ఇది సిద్ధాంతం ఇది మార్పు చేయడానికి అవకాశం లేదు దేర్ కెనాట్ బి ఎనీ ఎఫెక్ట్ వితౌట్ కాస్ కారణం లేకుండా కార్యం జరిగేటువంటి అవకాశం లేదు కాబట్టి ఎప్పుడైతే కార్యరూపంలో ఈ జగత్తు కనపడుతూ ఉందో ఎఫెక్ట్ గా దీని వెనక కారణం ఉంటూ ఒకటి ఉండాలి అనేటువంటి ఆలోచన కదులుతూ ఉంటుంది కార్యం మార్పు చెందుతూ ఉంది గనక కారణం ఏదైతే ఉందో అది మారకుండా ఉందేమో జస్ట్ అండర్స్టాండ్ ఇక్కడ రూపాలు మారుతూ ఉన్నాయి వాటి నామాలు మారుతూ ఉన్నాయి పేర్లు మారుతూ ఉన్నాయి వాచారంభణో వికారో కాబట్టి మట్టి పాత్రలు అనేకం ఉంటే ఒక పాత్రలాగా మరొక పాత్ర లేదు లేనిటువంటి మట్టి పాత్ర వస్తుంది ఒక కొండ ఉందనుకోండి ఘటహ అస్థి లేనిటువంటి కుండే వస్తుంది ఇప్పుడు మన దగ్గర కాదు ఏది ఉన్నా ఉన్నదే ఉంటుంది అనేది మన ప్రశ్న ఇప్పుడు ప్రారంభం అట్లా అయ్యాం ఏదైతే ఉందో ఏది ఉన్నా ఉన్నదే ఉంటుంది ఇప్పుడు కుండ ఉంది కుండ అలాగే ఉన్నింది అనుకోండి యథావత జ్ఞానం కుండ సత్యం అనేయచ్చు ఘటహ సత్యం ఇది కానీ లేదు ఎందుకని లేకుండానే కుండ వచ్చింది ఇప్పుడు ఏదైతే ఉన్నది మనం అంటున్నామో అది ఒకప్పుడు లేనిది కుండ తయారు చేశాడు కులాలహ కుమ్మడి తయారు చేస్తే కుండ వచ్చింది కాబట్టి కుండ కార్యరూపంలో ఉంది మనకు ఉపకరిస్తూ ఉంది ప్రయోజనకారిగా ఉంది దీన్ని అర్ధక్రియ అంటారు శాస్త్రంలో దాని ఫలం ఉంది ప్రయోజనం లేకుండా కుండ లేదు కానీ ఇలా ప్రయోజనంగా ఉండేటువంటి కొండ ఇంతకుముందు లేకుండా ఇప్పుడు వచ్చింది కాబట్టి కార్యరూపంలో ఉంది మళ్ళీ ఒక దశలో ఇది లేకుండా పోతుంది ఆదమరిచి అలా పట్టుకున్నామంటే కింద పడింది అంటే అప్పుడు ఏముంది అని ఆలోచించినప్పుడు లేదు కనుక లేకుండా పోయింది కనుక ఇది లేనిదే కాని ఉన్నది కాదని ఉన్నదేమిటి అని ఆలోచించినప్పుడు మృతికే సత్యం ఏదైతే మట్టి ఉందో అది సత్యం అది యథావత జ్ఞానం కుండ తయారు కాకముందు మట్టి ఉంది కుండ తయారైనప్పుడు కూడాను కొండలో ఉన్నదంతా కూడా మట్టి రేపు కుండ పగిలిపోయినా కూడాను కుండ లేదు కానీ పగిలిన కుండ ఉంది ఉందనేది ఉంది అస్థిగజ్జత పగిలిన కుండ ఉంది ఏ రూపంలో ఉంది మృతిగా మృత్ అది మట్టి రూపంలో ఉంది కనుక ఈ మట్టి కుండ అనేటువంటి రెండు మనకు కనిపించినప్పుడు ఇందులో యథావత జ్ఞానం ఏంటి అది ఉంది ఇది ఉంది ఇది ఉంది లేకుండా వచ్చింది ఇది ఉంది లేకుండా పోతుంది కానీ మృతికేదైతే ఉందో అది ఇది రాకముందు ఉంది ఇది వచ్చినప్పుడు దీంట్లో ఉంది ఇది రేపు పగిలిపోయినా కూడా ఉంటుంది కనుక మృతికే తేవ సత్యం కాబట్టి ఈ వస్తువును చూసినప్పుడు యథావత జ్ఞానం స్వరూప జ్ఞానం ఏంటి మనం ఆలోచన చేసినప్పుడు ఏది సత్యం అని సత్యం అట్లాగే ఈ జగత్ ఎప్పుడైతే మనకు కార్యరూపంలో కొండలాగా తెలుస్తూ ఉందో మట్టి పాత్రలాగా మట్టి పాత్రలో అన్నిట్లో కూడా మట్టే ఏ విధంగా అయితే ప్రధానంగా ఉందో ఈ జగత్తులో అనేకమైనటువంటి వస్తువులు విషయాలు గోచరిస్తూ ఉండిన ఈ దృగ్గోచరమైనటువంటి ఈ ప్రపంచం కార్యరూపంలో ఉంది కనుక కార్యరూపమైనటువంటి ఈ జగత్తు వెనుక కారణం ఉంది ఏంటి కారణం ఒకదానికి కాదు సర్వకారణం జగత్ అంటే సర్వం అంటే నీకు కనిపించే ప్రపంచమే కాదు సర్వం విదితం అవిదితం నీకు తెలిసింది నీకు తెలియదు ఇదంతా కలిపి సర్వం కాబట్టి ఈ సర్వ జగత్తుకి జగత్కారణం ఎవరు అని క్వశ్చన్ పడితే కిం జగత్నం బ్రహ్మ అస్తి ఈ జగత్ కార్యరూపంలో ఉంది జగత్కు కారణమైనటువంటి పరమేశ్వరుడు కారుల రూపంలో ఉన్నాడు కుండ కార్యరూపంలో ఉంది మట్టి కారణంగా ఉంది ఏ దశలో కూడా మట్టి దూరం కావడం లేదు కుండ ఉంటూ ఉంది నామరూపాలు పోతూ ఉన్నాయి నామరూపాలు మీత్య సత్యం ఏంటంటే మట్టి అట్లాగే జగత్ ఏదైతే ఉందో నిత్యం పరిణామశీలం జరుగుతూ ఉంది కానీ కారణమైనటువంటి పరబ్రహ్మంలో మాత్రం ఏ విధమైనటువంటి మార్పు లేదు ఇది యాక్సెప్ట్ చేయాలి నెక్స్ట్ కుండలో ఏ దశలో కూడా మట్టి ఉంది కనుక కున్నని ప్రత్యేకించి మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు మట్టే ప్రధానంగా ఉంది కాబట్టి ఈ జగత్తులో అనేకమైనటువంటి విషయాలు మనకు ఉంటా వ్యక్తులు ఉన్నా సంబంధ బాంధవ్యాలున్నా వీటన్నింటిలో ఏది సత్యం ఆలోచన చేసినప్పుడు పరమేశ్వరుడు సత్యంగా ఉంది కాబట్టి మట్టి పాత్రలో ఎక్కడ మట్టి కన్నా అన్యమైనటువంటి వస్తువు లేదు కాబట్టి ఈ జగత్ కార్యరూపంలో ఉంది గనక ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ కార్యరూపంలో ఉండేటువంటి కుండలో మట్టి కన్నా అన్యమైనటువంటి వస్తువు రెండవది లేదు కార్యరూపమైనటువంటి జగత్తులో పరమేశ్వరుడు కన్నా అన్యమైనటువంటి వస్తువు రెండవట ఉండడానికి అవకాశం లేనిలేదు ఆ పరమేశ్వర జ్ఞానం యథావత్ జ్ఞానం ఇది సత్య జ్ఞానం అర్జున కంచి ధనంజయ అర్జున ఒక్క సత్యం చెప్తాను మత్త పరతరం నాస్తి ధనంజయ మత్త ఈశ్వరాత్ పరమేశ్వరాత్ మత్త పరతరం అన్యత కారణాంతరం దీనికైనా ఉత్కృష్టమైనటువంటి కారణం పరమేశ్వరుడి కన్నా ఉత్కృష్టమైనటువంటి కారణం ఈ జగత్తుకు మత్తహ పరతర్రం కించిత్ ఏ కొద్ది కూడాను నాస్తి నా ఎక్కడ కనిపించడం లేదు గుండ కార్యరూపంలో తెలిసినప్పుడు దానికి మట్టికన్నా కన్నా మరొక కారణాంతరం లేదు మట్టే ప్రధానంగా ఉంది ఇది యథావత్ జ్ఞానం మతహపరతరం ఈశ్వరాత్ పరమేశ్వరాత్ పరతర్రం అన్యత కారణాంతరం నాస్తి నతే కాబట్టి నాకన్నా కారణం మరొకటి ఉంది అది కూడా పరతరం ఉత్కృష్టమైన కారణం ఇంకోటి ఉంది అని చెప్పడానికి అవకాశం లేదు ఎందుకని అన్నిటికన్నా ఉత్కృష్టమైన వాడిని నేనే సత్యస్వరూపుణి గనక అర్జున మయిం ప్రోక్తం ప్రోతం సూత్రే మణిగణ ఇవ అద్భుతమైనటువంటి శ్లోకం భగవద్గీతలో మతరం ప్రోత మయి ఈశ్వరే మిమ్ జగత్ ప్రోతం అనుస్యూతం అనుగతం గ్రథితం ఇత్య ఎలాగు సూత్రే మణిగణ ఇవ సూత్రేచ మణిగణ ఇవ కాబట్టి మణులన్నీ అన్నిట్లో సూత్రం దారం ఏ విధంగా అయితే ఉంది ఒకే దారంలో మణులన్నీ కూడా ఎట్లాగైతే గుచ్చబడుతూ ఉన్నాయో దారం లేకపోతే విడివిడిగా పోయేటువంటి మణులు ఒక చోట ఒక ఆర్డర్లో ఉన్నాయంటే ప్లేస్ ఆర్డర్ నియతి రాత్రి మనం చూసినట్టుగా కారణం మనులన్నిట్లో కూడా దానమే ఎట్లాగైతే ప్రధానంగా ఉందో ఒక మణికి పరిమితంగా లేదు రెండవ మణికి ఉంది కాబట్టి అంతటా కూడా ఏ విధంగా అయితే ఉందో సుత్రేచ మణిగణా ఇవ మరే సర్వం జగత్ ప్రోతం అనుశ్యూతం కాబట్టి దాంట్లో ఓతప్రోతంగా ఉంది అంతే దీని బట్టి మనకి అర్థమవుతుంది దీర్ఘతంతుషు పటవత్ దీర్ఘతంతుషు పటవత్ ఒక వస్త్రాన్ని తీసుకుంటే వస్త్రం అనేటువంటిది దారంతోనే నేడం జరిగింది గనక వేవరు ఒకే దారం అట్లా పోతూ వస్తూ ఉంది గనక కండి తిరుగుతూ ఉంటే మగ్గం మీద వస్త్రం తయారైపోయిన తర్వాత ఇదిగోనండి అని చూపించినప్పుడు ఏముంది దాంట్లో అక్కడ చూస్తే ఘటవత్ ఇక్కడ చూస్తే పటవత్ ఆ కుండలో చూచినప్పుడు మట్టే ఉంది దీంట్లో చూస్తే దారం ఒక్కటే ఉంది స్వామిజీ ఎంత వస్త్రం లేదు ఓ పది మీటర్ల వస్త్రం దారం ఎట్లా ఉంది స్వామిజని దీర్ఘతంతు సార్ పొడవైనటువంటి దారం అంటే ఎంత వస్త్రమైతే ఉంటుందో అంత దారమే ఉంది కాబట్టి వస్త్రము నీ కనపడుతూ ఉండినా ఏదో ఒక కార్నర్ లో గనక పట్టుకొని ఒక్క పోగులు చేత పట్టుకొని దారాన్ని గనక తీసావా పోతూ ఉంటది ఒక దశకు వచ్చేటప్పటికి ఏమి మిగలదు వస్త్రం వస్త్రమేమి మిగలదు ఎందుకని వస్త్రంలో ఉన్నదంతా దారమే ఫ్యాబ్రిక్ ఏ ఉంది లేదు ఇప్పుడు యథావత్ ఉన్నటువంటి స్వరూపం ఏమిటో మనం ఆలోచించినప్పుడు ఏదైతే మనకు వస్త్రంగా తెలిసిందో ఇది సత్యం కాదు దీనికి కారణమైనటువంటి దారం సత్యం వస్త్రమంతా ఉన్నటువంటిది ఫ్యాబ్రిక్ అంతా ఇంకేమీ లేదు దానికన్నా అణ్యంగా రెండవది లేదు కుండలో ఉన్నదంతా కూడా మట్టే రెండవది అన్యంగా లేదు ఈ ప్రపంచమంతా కూడా ఈశావాసమిత సర్వం ఇదం జగత సర్వం ఈశ్వర బుద్ధి ఆచ్ఛాదనీయం పరమేశ్వరుడితోనే నిన్ను అన్ని చోట్ల తానే ఉన్నాడు రెండవ వస్తువు లేదు జగత్తును చూచామనుకోండి ద్వైత భావంతో దాన్ని ప్రేమిస్తాం దీన్ని ప్రేమించలేము దీన్ని ప్రేమిస్తాం దాన్ని ద్వేషిస్తాం ఈ రాగ ద్వేషాలన్నీ పుట్టుకొస్తూ ఉంటాయి నామరూపాల వల్ల వస్తువుని కన్నా చూచామా వస్తువు అంతా కూడా ఒక్కటే ఏ భేదము లేదు అభేద దర్శనం జరుగుతుంది కాబట్టి ఎట్లాగైతే వస్త్రమంతా కూడాను దారమే ఉందో ఈ ప్రపంచమంతా తానే ఉన్నాడు తనకన్నా రెండవ వస్తువు లేదు అన్ని తానే తానొక్కడే నేహనాస్తకించిన రెండవ వస్తువు లేదు అంతటా తానున్నాడే అదే జ్ఞానం దీనికి మరొక పేరు ప్రేమ ఇంపార్టెంట్ ప్రేమ లవ్ ఏమిటి సరే ఈ ప్రేమ ఆకర్షణ ఎక్కడ ఆకర్షణ ఉంటే అక్కడ ప్రేమ ఉందని అర్థం ఆకర్షణ కార్యంలో కనపడుతుంది మళ్ళీ కారణంలో వెతికితే దొరుకుతుంది కార్యం జగత్తు కనుక జగత్తులో ఆకర్షణ ఉంది ప్రేమ ఉంది కానీ ఈ జగత్తులో ప్రేమలన్నీ కూడా గాయాలు చేసే ప్రేమలుగానే మనకు కనిపిస్తూ ఉన్నాయి అండర్స్టాండ్ ఈ ప్రపంచంలో ఎవరెవరు ఇప్పటివరకు ప్రేమించారో అందరూ గాయాలకు గురైపోయారు ప్రేమలు సుఖపడ్డ వాళ్ళని ఎవరిని మనం చూడలేం దేనిని మనం ప్రేమించినది మార్పు చెందుతూ ఉంటుంది ఏ వ్యక్తిని మనం ప్రేమించినా ఆ వ్యక్తి మనసు మారచ్చు లేదా అతనే ఈ ప్రపంచంలో లేకుండా ఇది మార్పు చేంజ్ ఇటువంటి మార్పులు జరిగినప్పుడు గుండెలు పగులుతూనే ఉంటాయి కనుక ఆకర్షిస్తూ గుండెలు పగలగొట్టేటువంటి ప్రేమల కొన్ని ఉన్నాయి కన్నీళ్లు నింపేటువంటి ప్రేమలు కొన్ని ఉన్నాయి కాబట్టి కేవలం ప్రేమ దాంట్లో ఆకర్షణే కాకుండా అందం ఉండాలి ఆనందం ఉండాలి కేవలం ఆకర్షించడమే కాకుండా ఆనందాన్ని కూడా ఏదైతే ఇస్తుందో అదే నిజమైనటువంటి ప్రేమ అటువంటి ప్రేమ ఈ జగత్తులో లేదు ఒకప్పుడు దుఃఖాన్ని ఒకప్పుడు ఆనందాన్ని పంచుతూ ఉన్నాయి నిరంతరం ఆనందాన్ని పంచేది అది ప్రేమ అది కృష్ణ కృష్ణ ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆనందం కృష్ణానందం అది అది భగవంతుల్లో లభ్యమయ్యేటువంటి ఆనందం అది ప్రేమ అది ప్రేమ కాబట్టి భగవంతుడు అంతటా నిండి ఉంటే అంతటా ప్రేమే ఉందని అర్థం అన్యత కారణాంతరం నాస్తి కార్యరూపమైనటువంటి జగత్తుకు నాకన్నా అన్యంగా మరొక కారణం లేదని భగవంతుడు చెబుతూ ఉండేటప్పుడు ఆయనే సర్వం నిండిపోయి ఉన్నాడు గనక మయ్య సర్వమిదం బ్రోతం సూత్రే మణిగణాయ వివ అని చెప్పినప్పుడు ఉన్నదంతా కూడా పరమేశ్వరుడు అయితే పరమేశ్వరుడు ప్రేమస్వరూపుడు అయినప్పుడు ప్రపంచంలో ఉన్నదంతా ప్రేమే లేనిదేంటే ప్రపంచంలో ఉన్నదంతా ప్రేమ నీకు ఏది కనిపించినది ప్రేమే నీకు ఏది వినిపించినా అది ప్రేమే ఎక్కడ ఏ పలుకుగా వినిపించినా ప్రేమ ఏ పిలుపు నిన్ను పిలిచినా ప్రేమ ఏ మట్టి పాత్రలైనా మట్టే అంతే కాలకులేట్ చేసుకుంటూ పోవాలి కాబట్టి రూపాలు మారుతూ ఉండొచ్చు అందువల్ల నీ నామరూపములకు నిత్య జయ మంగళం ఎందుకని ఎన్ని నామాలున్నా కూడా అన్ని నామాలు పరమేశ్వరుడే అందుకని విష్ణు సహస్రనామం అంటే సహస్రం అంటే అనంతం ప్రతి నామూ భగవంతుడిదే ప్రతి రూపము భగవంతుడిదే ఇది కుండాది అది మూకుడు ఇది ముంత అది బాణ అని నువ్వు రకరకాలైన నామాలతో పిలుచుకున్నా అదంతా మట్టికి సంబంధించిన నామాలే ఈ జగత్తులో ఎన్ని రకాలైనటువంటి రూపాలని గోచరించినా వాటికి సంబంధించినటువంటి నామాలు తెలుస్తూ ఈ నామ రూపాల్లో తప్ప రెండవది లేదు గనక ఏ పొలుకైనా భగవంతుడిదే అదే ఆకర్షణ ఇక్కడ స్థూలంగా తెలుస్తుంది ఒక గ్రహం మరో గ్రహాన్ని ఆకర్షిస్తూ ఉంది దిస్ ఇస్ లావ్ ప్రేమది ఒక గ్రహాన్ని మరో గ్రహం ఆకర్షించడం ప్రేమ పైకి వస్తువు వేస్తే కింద పడుతుంది అంటే భూమి ఆకర్షణ ఏమని చెప్పచ్చు ఆఫ్ గ్రావిటేషన్ దట్ ఇస్ అట్రాక్షన్ దట్ ఇస్ లవ్ అది ప్రేమ వస్తువుని భూమి ఆకర్షిస్తూ ఉంది ఇది ప్రేమ భూమికి ఆకర్షణ శక్తి ఉంది అంటే ప్రేమ శక్తి ఉంది కనుక సముద్రంలో ఉండేటువంటి జలాన్ని సూర్యుడు ఆకర్షించి మేఘంగా తయారు చేస్తూ ప్రేమ అలా మేఘంగా తిరుగుతూ ఉన్నటువంటిది ఏదో అది ఒక దశలో వర్షిస్తూ ఉంది ప్రేమ ఆ వర్షిస్తూ భూమిని తలుపుతూ ఉంది కాలిపోయినటువంటి భూమిని తలుపుతూ ఉంది ప్రేమ అలా తడిచినటువంటి ముద్దైపోయినటువంటి భూమి మనకు సస్యాన్ని ఉంది ధాన్యాన్ని ఉంది ప్రేమ దాంట్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి మొక్కల్లో నుంచి నీకు పువ్వులు వస్తూ ఉన్నాయి ప్రేమ పనులు వస్తూ ఉన్నాయి ప్రేమ అలాగే మనిషిలో మాటలు వస్తూ ఉన్నాయి ప్రేమ ఇది కనుక అర్థమైతే ఇక్కడ ఉండేటువంటి ఆకర్షణ ప్రేమ కార్యం చెడిపోవచ్చు కారణం మాత్రం ఏమాత్రం మార్పు లేకుండా ఉంది నిరంతరం ఉంది ఈ ప్రేమలో మార్పు లేదు ఇది పరాప్రేమ మార్పు చెందేటువంటి ప్రేమ కాదు పరాప్రేమ ఇక్కడ ద్వైతం న ఈ ప్రేమలో రెండవ ప్రేమ లేదు మన ప్రేమల్లో ఉంటాయి నలుగురు బిడ్డల్ని ఒకే విధంగా తండ్రి ప్రేమించలేడు ప్లీజ్ మీకెట్లా తెలుసు స్వామిజీ మీకు తెలుసు అని తెలుసు గనుక కాబట్టి ఏదో ఒక బిడ్డ మీద ప్రేమ ఒక దుఃఖం దాదని రెండు పెళ్లిళ్ళు చేసుకుంటే ఏదో ఒక భార్య మీద ప్రేమ అధికంగా ఉంటుంది నా చూసుకోవచ్చు క్లియర్ క్లియర్ కానీ పరమేశ్వరుని ప్రేమలో ఈ భేదాలు తెలియవు ద్వైతం న విద్యతే ఎస్ ఇక్కడ ద్వైతం లేదు ఎందుకని సర్వం కలివిదం బ్రహ్మ కాబట్టి సర్వం ప్రేమ స్వరూపం ఎక్కడ నీకేది కనిపించిన పచ్చదనం అర్పునిలో వెచ్చ చంద్రునిలో చల్లనులలో తీయదను ఆకులలో పచ్చదను అర్కునిలో వెచ్చను చంద్రునిలో చల్లదను వీటి అన్నింటినీ మనం ప్రేమిస్తున్నాం కదా ఎందుకంటే నాకు అనిపిస్తుంది అన్నీ ప్రేమలేనా వేరా అంతా ప్రేమే ఒకటి నటు ఒకటి బలి లేదు ఒకచోట చల్లదనం ప్రేమ ఒకచోట వేడిగా ఉండడం ప్రేమ అర్కునిలో వెచ్చదనం చంద్రునిలో చల్లదనం సూర్యుడు మనకు కావాలి చంద్రుడు మనకు కావాలి ఈ విశ్వానికి వాళ్ళు కళ్ళు కనుక కాబట్టి సూర్యుడు వచ్చినప్పుడు వేడిగా ఉంది చంద్రుడు వస్తే చల్లగా ఉంది దీన్ని ప్రేమిస్తున్నాం దాన్ని ప్రేమిస్తున్నాం వేసవికాలంలో ఐస్ క్రీముని చలి కాలంలో బ్రూ కాఫీని ప్రేమిస్తాం అది వేడి ఇది చల్ల కానీ ఒకటి మాత్రం ఉంది అవి నువ్వు మార్పు చేసుకుంటూ ఉండొచ్చు కానీ ఆ టైంలో దాన్ని ప్రేమిస్తున్నావు ఈ టైంలో దీన్ని ప్రేమిస్తున్నావు ప్రేమలో డిఫరెన్స్ లేదు సార్ ప్రేమలో డిఫరెన్స్ ఆకులలో పచ్చదను అర్పుని వెచ్చదను చల్లదను పాపల చిరు చిరునూలలో పాపల చిరు చిరునములలో పలకరించే పిలుపు క్షణమైన మరపురాని మధురమైన తలపు ఎవరిదో ఆ తీ ప్రేమ కేనక పచ్చని చెట్టు చూసినప్పుడు ఒక అందమైనటువంటి వనాన్ని చూసినప్పుడు మన మనసు ఆకర్షించబడుతోంది అక్కడ ఆకర్షించేది ఏదో బాగా లోచుకి వెళ్ళి ఆలోచిస్తే అది కార్యం కాదు కారణం ఆకులు వాడిపోతాయి మళ్ళీ కాబట్టి ఆకులలో పచ్చదనం ఉంటే నువ్వు దాన్ని ప్రేమిస్తూ ఉన్నావు నిన్ను ఆకర్షిస్తూ ఉంది ఆ పచ్చదనం దేనికి సంబంధించింది కార్యానికి సంబంధించింది కాదు కార్యమైనటువంటి ఆకులు వాడిపోతూ ఉన్నాయి కారణమైనటువంటిది ఏదో ఏ దేని యొక్క సన్నిధిలో ఆకు పచ్చగా ఉందో అది పిలుపు కనుక చూచినటువంటి ఆ పువ్వును మళ్లీ మళ్లీ చూడాలని నీకు అనిపిస్తూ ఉంది సూర్యుని యొక్క వెలుగులో నువ్వు మరీ రమించాలనిపిస్తుంది చంద్రుని పదే పదే చూడాలి అవసరమైతే పాటలు కూడా రాసి పాడాలనిపిస్తుంది నీకు చందమామరావే అని వీటన్నిటికే కారణం ఏంటంటే అక్కడ ఏదో ఆకర్షణ ఉంది ఆ ఆకర్షణ కార్యానికి సంబంధించిన ఆకర్షణ కాదు ప్లీజ్ అండర్స్టాండ్ ఎందుకని మార్పు చెందుతూ ఉన్నాయి గనక దీని వెనక ఏ కారణం అయితే ఉందో ఆ కారణానికి సంబంధించింది కారణం జగత్ కారణం బ్రహ్మ పరమేశ్వరుడే గనక ఆ పిలుపు ఏదో నిన్ను ఆకర్షించే పిలుపు ఏదో ఆ పిలుపు ఎవరిదో కాదు అది భగవంతుని యొక్క పిలుపు మధురమైన పిలుపు కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఆకర్షిస్తూ ఉంటది ఏది ఎక్కడ నిన్ను ఆకర్షించినా దాంట్లో ఉన్నటువంటిది పరమేశ్వరుని యొక్క ఆకర్షణ పరమేశ్వరుని యొక్క ప్రేమ కాకపోతే అది కార్యానికి ఆపాదించడం కాకుండా కారణాంతరాన్ని మనం పట్టుకుంటూ ఉండాలి అది ఇంకేం లేదు కడలిటాలు దీపాల కిరణాలు కడలిలో కెరటాలు దీపాల కిరణాలు నోటిలో కిల్లకి కడలిలో కెరటాలు దీపాల కిరణాలు కడలిలో కెరటాలు దీపాల కిరణాలు ముటిలో కెలకెలలు ఏడిలో గలగలలు పాలన రుగులోని తెలుపు ఆ ఎవరు సృష్టిస్తారు కదాన్ని ఎన్ని లక్షల మంది రఘువర్మలు సృష్టించగలరులోని తెలుపు కను పాపలోని నలుపు క్షణమైన మరపురాణి మధురమైన ఎవ్వరిదో ఆతీయ పిలుపు ప్రేమకే కనుక ఎవరిదో ఆతీయని పిలుపు ఎక్కడ నేను ఏది ఆకర్షిస్తూ పోతూ ఉండినా అది కార్యరూపమైనటువంటి జగత్త కారణమైనటువంటి పరమేశ్వరుడా విభూతి మత్సత్వం శ్రీమత ఊర్జితం ఏవవా తేవాగత్యవం మమ తేజంశ సంభవం అర్జున ఎక్కడ నిన్ను ఏదాకర్షించంగా కనపడరా ఏది నీకు కాంతివంతంగా తెలిసినా దీనిలో ఏ వైభవం గోచరించినా ఆ వైభవం దానికి సంబంధించింది కాదు నాకు సంబంధించింది తెలుసుకుంటురా ఇది నీ పిలుస్తున్నా ప్రతి చోట నుండి నిన్ను నువ్వు ఏది నిన్ను ఆకర్షించినా నేను చెప్తున్నా నిన్ను ఆకర్షించేటువంటి వస్తువు నేనే అర్థం చేసుకో ప్లీజ్ ఎందుకని అవి ఆకర్షిస్తాయి కానీ నేను ఆనందాన్ని కూడా ఇస్తాను ఈ ప్రపంచంలో ఆకర్షించేవన్నీ ఒక దశలో ఆనందాన్ని ఇచ్చి మరొక దశలో దుఃఖాన్ని పంచుతాయి కానీ నాదే కాదు నేను ఆకర్షిస్తాను ఆనందంగానే ఉంటాను కాబట్టి కార్యరూపమైనటువంటి ప్రతి అందంలో కారణమైనటువంటి పరమేశ్వరుని చూడడానికి ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో దాన్ని ప్రాప్తింపజేసుకోవడం ఏదైతే ఉందో అదే భక్తి సార్ ఇప్పుడు అర్థమైంది ఉన్నదంతా తానే ప్లీజ్ జస్ట్ సూత్రానికి ఎలా పోయామని అర్థం చేసుకోండి ఉన్నదంతా భగవంతుడే రెండవ వస్తువు లేదు అవునా ఐ థింక్ ప్రపంచంలో ఉన్నదంతా పరమేశ్వరుడు అయినప్పుడు పరమేశ్వరుడు ఎక్కడున్నాడనే ప్రశ్న లేదు మట్టి ఎక్కడుందో కొండలనే ప్రశ్న లేదు పరమేశ్వరుడు అదే కదా ఈశావాస్యం సర్వం ఇదగం సర్వం ఈశావాస్య్యం పరమేశ్వరైన వ్యాప్తం అంతటా ఆయనే నిండిపోయి ఉన్నాడు లోకమంతా లోకేశ్వరుడే ప్రపంచమంతా పరమేశ్వరుడే ప్రపంచమంతా పరమేశ్వరుడే నిండిపోయినాడు అనే విషయం ప్రపంచానికి తెలియదు లోకంలో ఉన్నదంతా లోకేశ్వరుడే అని లోకానికి తెలియదు అండర్స్టాండ్ వాసన ఎక్కడి నుంచో రాదు పువ్వులో నుంచే వాసన వస్తుంది పువ్వు నుండి వాసన వస్తుంది కానీ వాసన తన నుండి వస్తుందని పువ్వుకు తెలీదు నువ్వు తెలుసుకుంటావు మంచి వాసన స్వామి అవును నీకు తెలుస్తూ ఉంది కాబట్టి పువ్వులో వాసన ఉంది అని తెలియడం ఒకటి ఆ వాసనను అర్థం చేసుకోవడం ఒకటి ఇదిగో పువ్వులో వాసన ఉంది కానీ పువ్వుకు తెలియదు లోకంలో పరమేశ్వరుడు ఉన్నాడు కానీ లోకానికి తెలియదు దేహంలోనే దేవుడు ఉన్నాడు మనకు అర్థం కావడం లేదు అర్థమవుతా ఉంది ఇప్పుడు కాబట్టి పువ్వులో ఉండేటువంటి పరిమళాన్ని నువ్వు ఎలాగైతే తెలుసుకుంటూ ఉన్నావు అలా తెలుసుకోవడం జ్ఞానం కాబట్టి అంతటా ఉండేటువంటి పరమేశ్వరుడు అంతటా ఉండేటువంటి ఈ లోకానికి తెలియకపోవచ్చు లోకులకు అర్థం కాకపోవచ్చు ఒక్కసారి గనక మనలో వివేకం వస్తే ఏది ఉందో అది అర్థమైపోద్ది యథావత్ దట్స్ మై పాయింట్ టుడే యథావత్ ఉన్నది ఉన్నట్లు అర్థం కావాలి అంతే ఏదో ఏదో అర్థమయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే అంతా ప్రేమే నాయన కనెక్షన్ అంత ప్రేమే అంత పరమేశ్వరుడే పరమేశ్వరుడిని ప్రేమనే పేరు పేరుతో నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఎంత ఇంకే ఏదైతే మనం భగవంతుడు అంటున్నామో పరమేశ్వరుడు అంటున్నామో జగత్ కారణం ఆయన్నే ప్రేమ అనే పదంతో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అంతకన్నా ఇంకేం లేదు కాబట్టి అంతటా పరమేశ్వరుడే కదా అంతటా ప్రేమే నీలో నాలుగు ఎవరు అంతటా భగవంతుడున్నాడు నాలుగు మాత్రమే లేడు స్వామీజీ థ్యాంక్ సార్ యు ఆర్ ద్వైతి నీ పేరు ద్వైతి సార్ తల్లిదండ్రులు ఏమన్నా పెట్టనీ కానీ నేను మాత్రం అంటున్నా నువ్వు ద్వైతి నువ్వు రెండు చూడ్డానికి అలవాటుపడ్డవాడివి ఉన్న ఒక సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయడానికి సిద్ధంగా లేనిటువంటి వాడివి నేనే కాదు ఈవెన్ శాస్త్ర కెనాట్ హెల్ప్ అండర్స్టాండ్ కాబట్టి ఉన్నదంతా ప్రేమే అయినప్పుడు ప్రపంచం ఉన్నదంతా ప్రేమ అయినప్పుడు నాలో లేకుండా ఎలా ఉంటుంది అనేది కాబట్టి నాలో కూడా ప్రేమే ఉంది నాలో ప్రేమ ఉండడం అంటే బ్యాగ్లో కూరగాయలు ఉన్నట్టుగా బుట్టలో పండ్లున్నట్టుగా నాలో ప్రేమ ఉండర్స్టాండ్ ప్రేమ ఏవ అహం అహం నేను కేవలం ప్రేమ స్వరూపుణ్ణి ప్రేమైవాహం అతహ దే సిద్ధం పరమేశ్వరుడు నా దగ్గర ఇప్పుడు సిద్ధం నేనే ప్రేమని తెలిస్తే భగవంతులు కూడా ప్రేమే గనక రెండు ప్రేమలు లేవు గనక ప్రేమ ఏకమేవా అద్వితీయం గనక ఉన్నదంతా ప్రేమ అయినప్పుడు నాలుగు ఉన్నది ప్రేమే నో నేనే ప్రేమ అత సిద్ధం బ్రహ్మైవాహం ప్రేమైవాహం బ్రహ్మైవాహం కాబట్టి పరమేశ్వరుడు నీకు అప్రియంగా ఉంటాడా ప్రేమ కూడా అప్రియం కాదు మొట్టమొదట ప్రేమ లేదనే తీసేయండి డబ్బు లేని వాళ్ళు ఉండొచ్చు ఈ ప్రపంచంలో పదవులు లేని వాళ్ళు ఉండొచ్చు ఈ ప్రపంచంలో ఆరోగ్యాలు లేనిటువంటి వాళ్ళు ఉండొచ్చు ఆదాయాలు లేని వాళ్ళు ఉండొచ్చు కానీ ప్రేమ లేని వాళ్ళు మాత్రం లేనే లేదు ఎవడు దేని ప్రేమిస్తున్నాడు వేరే విషయం కానీ ప్రేమ మాత్రం అందరి దగ్గర ఉంది ఎవడు ఎల్లంతకు అంత ఖర్చు ఏం కొంటున్నాడు అనేది వేరే విషయం డబ్బుంటేనే కొంటాడు ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారు అనేది వేరే విషయం ప్రేమ ఉంటేనే ప్రేమిస్తాడు ప్లీజ్ అండర్స్టాండ్ కాబట్టి ప్రేమ అనేటువంటిది అందరి దగ్గర ఉంది ఏ వైపు ఉంది దట్స్ అ డిఫరెంట్ థింగ్ కానీ నేను చెబుతున్నది ఏంటంటే ఏ వైపన్నా పోని అది చేరవలసిన గమ్యం మాత్రం ఒక్కటే అంటున్నాను ఏదైతే కారణాంతరం అక్కడికే పోవాలా ఏ నది ఏ వైపు ప్రయాణం చేసినా సాగరం వైపే పోయినట్టుగా ఏ ప్రేమలు ఏ విధంగా కదిలినా భార్యను ప్రేమించినా భర్తను ప్రేమించినా బిడ్డను ప్రేమించినా ఎవరిని ప్రేమించినా బంధువుని ప్రేమించిన స్నేహితుడిని ప్రేమించినా తోటి ఉద్యోగిని ప్రేమించినా ఎవరినైనా ప్రేమించు సరేనా నువ్వు ప్రేమించేది ప్రేమని అదే లవ్ దై నైబెస్ దై సెల్ఫ్ నీ పొరుగువాణి నీలాగా ప్రేమించు ఎప్పుడు తెలుసా నువ్వు వాడు ఇద్దరు ప్రేమ ఒకటే ప్రేమ అని తెలిసినప్పుడే లేకపోతే కుదరదు అది ఆదేశం సందేశం నీ పొరుగువాణ్ణి ప్రేమించండి మూడో ఇంటి వాళ్ళని ద్వేషించమని కాదు ఇవన్నీ వర్కౌట్ కావు ప్లీజ్ డాక్టర్ పౌల్ డ్యూసన్ జర్మన్ ఓరియంటలిస్ట్ వచ్చాడు మన దేశానికి వంద సంవత్సరాల క్రితం ఆయన తిరిగి వెళ్లే ముందుగా బొంబాయిలో ఫేర్వెల్ పార్టీ చాలా ఘనంగా వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు ఆ వీడ్కోలు సభలో ఆయన అన్నటువంటి ఒక మాట చెప్తున్నా నేను కాదు ఈజ్ ఎ క్రిస్టియన్ డాక్టర్ పౌల్ డ్యూసన్ గొప్ప తత్వేత్త గొప్ప వైద్యుష్యం కలిగినవాడు అటువంటి వాడు భారతదేశానికి వచ్చి సంస్కృతం నేర్చుకున్నాడు ఇదే ఇసలు ఏంటి సంస్కృతి చూద్దామని మన గ్రంథాలన్నీ అధ్యయనం చేశాడు వేదం చదివాడు ఉపనిషత్తులు చదివాడు అన్నీ చదివాడు సంపూర్తి చెందిన తర్వాత వెళ్లిపోతున్నాడు తిరిగి జర్మనీకి అప్పుడు ఫేర్వెల్ పార్టీ అక్కడ అంటాడు ది గాస్పల్స్ కరెక్ట్లీ ఫైట్ కరెక్ట్లీ ఎస్టాబ్లిష్ యాజ్ ద లా ఆఫ్ మొరాలిటీ యాజ్ ది హైయెస్ట్ లా ఆఫ్ మొరాలిటీ ది గాస్పల్స్ quite correctly established as the highest law of morality love thy neighbor as thyself but why should i do so in his own words just i am repeating but why should i do so since by the order of nature i feel pain and pleasure only in myself not in my neighbor the answer is not in the bible it is in the veda in the great sentence tat tvam asi which combines in three words the entire sum of metaphysics and morals you shall love your neighbor as yourself because you are your neighbor you are your neighbor ఇది ప్రేమస్వరూపం ధర్మాన్ని గురించి విశిష్టమైన ధర్మాన్ని గురించి బైబుల్ అద్భుతంగా ప్రవచించింది ది గాస్పల్స్ పై ఇట్ కరెక్ట్లీ ఎస్టాబ్లి హైయెస్ట్ లా ఆఫ్ మొరాలిటీ లవ్ దై నేబర్ ఐస్ దై సెల్ఫ్ నీ పురుగవాణ్ణి నీలాగే ప్రేమించు అని చెప్పింది ఉత్తమోత్తమైనటువంటి ధర్మం ఉత్కృష్టమైనటువంటి ధర్మం బట్ వై షుడ్ ఐ డూ సో అసలు నేను ఎందుకు ప్రేమించాలా ఏ పురుగు వాణ్ణి అని నేను క్వశ్చన్ చేశాను బైబిల్ని అన్నాడు ఈజ్ అ క్రిస్టియన్ పౌల్ డోస్ అట్ వై షుడ్ ఐ డూ సో సెన్స్ బై ద ఆర్డర్ ఆఫ్ నేచర్ ఐ ఫీల్ పెయిన్ అండ్ ప్లెషర్ ఇన్ మీ ఇన్ మై సెల్ఫ్ నాట్ ఇన్ మై నేబర్ నా సుఖం నాది నా దుఃఖం నాది నా బాధలు నావి నాకు రాగద్వేషాలు నావి వాడి బాధలు వాడి వాడి సుఖాలు వాడి సుఖమైన దుఃఖమైన నాది నేను అనుభవిస్తున్నాను వాడిది అనుభవించడం నా సుఖాలు దుఃఖాలు వాడు అనుభవించడం లేదు అలాంటప్పుడు వాడిని నాలాగా ఎట్లా చూస్తాను ద ఆన్సర్ ఈజ్ నాట్ ఇన్ ద బైబల్ నీ పొరుగువాడిని ప్రేమించి చెప్పాడే కానీ దానికి నాకు ఎలా ఎందుకు ప్రేమించాలి అని నేను క్వశ్చన్ చేసినప్పుడు దానికి ఆన్సర్ లేదంటాడు ఇట్ ఈస్ ఇన్ ద వేద వేదంలో దొరికింది నాకు అంటాడు బైబిల్ని అధ్యయనం చేశాడు ఈవెన్ టుడే ఐఎమ్ ఎ క్రిస్టియన్ నో డౌట్ బట్ దానికి ఆన్సర్ దొరకలేదు అక్కడ ఇక్కడ దొరికింది త్వం అసి తత్ ఆ పరమేశ్వరుడు తమ్ము నీవు హాశ అయి ఉన్నావు ఎందుకని ఉన్నదంతా ప్రేమే జగత్కారణం బ్రహ్మ జగత్తులో ఉన్నదంతా తానే జగత్తులో ఉన్నదంతా తానే నీలో లేకుండా ఎట్లా ఉన్నాడు ఎట్లా ఉన్నాడు నీవుగానే ఉన్నాడు అంతే కాబట్టి నీ నువ్వెంతైతే ప్రేమించుకుంటావో అలాగే పక్కవాణ్ణి కూడా ప్రేమిస్తావు ఎందుకో తెలుసా వాడెవడేవాదు నువ్వేవాడు గనక ఎంత అద్భుతమైనటువంటి అవగాహన ఇది ప్రచార్యక్రమం కాదు ప్రబోధ కార్యక్రమం అండర్స్టాండ్ అర్థమైంది దీన్ని ప్రచారం చేస్తే ఏమీ ఉపయోగం లేదు ప్రబోధం మనిషికి జ్ఞానం ఇది జ్ఞానం కలగాలి ఊరికే ప్రచారం చేసిన మాత్రం ఉపయోగాలు ఇవన్నీ ప్రచారం అన్ని గవర్నమెంట్ పాలసీస్ అవన్నీ ఇది ప్రబోధం కాబట్టి బోధ జ్ఞానం అందాలి మనిషికి ప్రకర్షణ చక్కగా ఈ జ్ఞానం అనేటువంటిది అందాల్సిన అవసరం ఉంది ఇది గనక అందిందంటే మాత్రం అంతటా పరమేశ్వరుడే ఉన్నాడు గనక ఆయన ప్రేమస్వరూపుడు గనక అంతటా ఉండేది ప్రేమే గనక నాలో ఉండేది కూడా భగవంతుడే ప్రేమైవాహం నేనే ప్రేమస్వరూపుణ్ణి ఉన్నది ప్రేమేనని తెలిసే ప్లీజ్ అందువల్ల ఎవరికి ఏదైనా ప్రియం కావచ్చు అప్రియం కావచ్చు గాని వాడికి వాడు అప్రియం కాడు చూడతమాట శాస్త్రం అంటది కదా చిన్నహం అప్రియ కదాచిత్ అహం నా ప్రియ ఏ పరిస్థితుల్లో కూడాను నాకు ఈరోజు ప్రియంగా ఉండే వ్యక్తి రేపు అప్రియంగా మారచ్చు ఈరోజు ఎవరినైతే ప్రేమిస్తున్నానో రేపు వాళ్ళని ద్వేషించవచ్చు ఈరోజు నాకు మిత్రుడు శత్రువు కావచ్చు ఈనాటి శత్రువు రేపు మిత్రుడు కావచ్చు కానీ నేను మాత్రం ఎప్పుడు నాకు ప్రియమే అదే అలా ఎందుకని నువ్వే ప్రేమ స్వరూపం నువ్వే పరమేశ్వరుని యొక్క స్వరూపం గనక కాబట్టి ఉన్నదంతా ప్రేమేనని తెలిసి మనం కూడా ప్రేమ స్వరూపురమే అనేటువంటి సత్యాన్ని అర్థం చేసుకొని నా జీవనమంతా ప్రేమేనని ఇంకా బాగా అర్థం చేసుకొని ప్రేమ జీవనాన్ని కొనసాగించడమే భక్తి అంతే దిస్ ఈజ్ భక్తి కాబట్టి పరమేశ్వరుడికి సంబంధించిన జ్ఞానమే ఇక్కడ ప్రధానంగా భక్తిగా తెలుస్తూ ఉంది కనుక భక్తికి జ్ఞానానికి నో డిఫరెన్స్ అక్కడ జ్ఞానం అనే పదం వాడుతున్నాం సేమ్ ఏదైతే గతంలో పాండుక్యోపనిషత్తులు మీరు ఇక్కడ విన్నప్పుడు జ్ఞానమనే పదం నేను వాడాను నారద భక్తి సూత్రాలనే పదమును ఇక్కడ ప్రేమ అనే పదాన్ని వాడుతున్నా అది ఇది రెండు ఒకటేనని పంతొమ్మిదో తారీఖు మీరే చెప్పేస్తారు అర్థమవుతుంది ఇది ప్రేమ ఇది ప్రేమ ఈ ప్రేమని ఇదే భక్తి గనక ఈ ప్రేమ భక్తి యొక్క स्वरूप वैभव वैभव वा प्राभवाल चक्कर विवरी ग्रंथम नारद भक्ति सूत्राणी इवे नारद भक्ति सूत्रबूल नारद भक्ति सूत्राणी एन ना भाई नाग सूत्र प्लीज दी अच्छी वो नारद महर्षि नारद నారం దాతి నారద నంటే సర్వస్వ ధర్మం నారం రాత్రి చూచాం చూసారా ధారణాత్ పోషణాత్ ఏదైతే ధరిస్తూ ఉందో భరిస్తూ ఉందో పోషిస్తూ ఉందో రక్షిస్తూ ఉందో అది ధర్మం కాబట్టి భగవంతుడికి ధర్మ అని కూడా పేరు అందువల్ల ధర్మరూపంలో తానే ఉన్నాడు పరమేశ్వరుడే ఉన్నాడు ధర్మం మనం రక్షిస్తూ ఉందంటే ప్రత్యేకంగా ఉండి రక్షించడం లేదు ధర్మ రూపంలో దైవం ఉన్నాడు అర్థం అంతే ఇంకేం కాబట్టి ధర్మం రక్షించడం అంటే దైవం రక్షించడం అనే అర్థం కారణం ధర్మ రూపంలో ఉండేది దైవమే గనక ఇది ధర్మం ప్లీజ్ అంటే ధారయతి సర్వభూతాన్ని ఇది ధర్మ సర్వుల్ని భరించేటువంటిది ధరించేటువంటిది ధర్మం ఏది ఉండడం వల్ల ఈ రోజు మనం గాలి పీల్చుకుని ఈ ప్రపంచంలో బ్రతుకుతూ ఉన్నాము ఏది కనుమరుగైతే శవంగా మారిపోతూ ఉందో అది ధర్మం ఏది ఎలా ఉండాల ఉండడం ధర్మం కారణం నియతి ఆర్డర్ ఆ ఆర్డర్ లో ఉండేటువంటిది ఎవడో కాదు పరమేశ్వరుడే ధర్మ రూపంలో ఉండేటువంటిది భగవంతుడే ప్లీజ్ అండర్స్టాండ్ కనుక ఇది ఇది జ్ఞానం అది నారం నారం నారం దాతి ఈ జ్ఞానాన్ని సంపూర్ణంగా ఇచ్చేటువంటి వాడు నారదహ దహ జ్ఞానద ప్రేమదహ నారదహ దహ అంటే అర్థం కాబట్టి నారద ఈ జ్ఞానాన్ని సమపూర్ణ సంపూర్ణంగా ఇచ్చేటువంటి వాడు అసలు యాక్చువల్గా ఇది నారద శబ్దం అరద అరద అంటే అల్పం అల్పం స్వల్పం అరధహా దాతీ ఇది హరం దాతీ ఇది అరధహ నా అరం దదాతి ఇది నారదహ అంటే అల్పాన్ని ఇచ్చేవాడు స్వల్పాన్ని ఇచ్చేవాడు కాదు సార్ వాడిపోయే ప్రేమల్ని అందించేవాడు కాదు మరిగిపోయే ప్రేమను అందించేవాడు కాదు మురిగిపోయే ప్రేమను అందించేవాడు కాదు మారిపోయే ప్రేమను అందించేవాడు కాదు జారిపోయే ప్రేమల్ని అందించేవాడు కాదు ఎంత నిప్పుకున్నా కారిపోయే ప్రేమను అందించేవాడు అసలే కాదు పూర్ణ ప్రేమని హృదయంలో అందించేవాడు భూమానందాన్ని ఇచ్చేవాడు అల్పానందాన్ని ఇచ్చేవాడు కాదు ధర్ఫార్ నారదహ శబ్దంలోనే మనకు జ్ఞానాన్ని సంపూర్ణంగా ప్రసాదించేటువంటి వాడు కనుక నారద భక్తి సూత్రాన్ని నారదహ ఇప్పుడు అర్థమైంది నారదుడు ఎవరో ఇటువంటిది మనకు అర్థం అందించేవాడు చూడండి కాబట్టి ఆయన పేరులోనే అంటుంటే అన్వర్థ నామధేయుడు అంటే సార్థక నామధేయుడు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఎందుకు పెడతారంటే పేరు అట్లా బ్రతుకుతాడని ఇప్పుడు స్నేహలత అని పేరు పెడితే ఆమె అందరితో చాలా ప్రియంగా స్నేహంగా ఉంటుందని స్నేహపాత్రులై ఉంటుందని అంతేగాని కనపడిన ప్రతి పేచీలు పెట్టుకుంటుందని కాదు అలా తల్లిదండ్రులు ఊహించుంటే ఆమెకి ప్రేమలతని పెట్టరు ప్లీజ్ అండర్స్టాండ్ కాబట్టి ప్రేమలత అని పేరు పెట్టారు అంటే అందరితో ప్రేమగా జీవిస్తుంది జీవించాలి అనేటువంటి భావన తల్లిదండ్రులకి ఉంది స్నేహలత ఆరోగ్య స్వామి ఎంత హెల్దీగా ఉండాలి పైగా స్వామి మృత్యుడు కాదు మళ్ళీ ఆరోగ్యానికి స్వామి ఆరోగ్య స్వామి కనపడితే చాలా అంటుంటాడు ఎప్పుడు దీనికి ఆరోగ్య స్వామి ఎందుకు పెట్టానని మనకు అర్థమే కాదు ఆనందం రావు పొరపాటును చూసామంటే రాత్రి నిద్ర రాదు ఎందుకని ఆ ముఖంలో ఆనందమే కనపడదు ఇవన్నీ చూస్తా ఉంటే ఏమనిపిస్తుంది మనకు శాంతమూర్తి ఎప్పుడు ఏడు అశాంత అర్థం వస్తుంది కనుక అన్వర్థనామధేయం అంటే ఏంటంటే సార్థక నామధేయం తల్లిదండ్రులు ఏ పేరైతే పెట్టారు ఆ పేర్లకు అనుగుణంగా జీవించడం అందువల్ల పూర్వం పేర్లు కూడా చక్కగా పెట్టేవచ్చు ఈ రోజుల్లో పేర్లకు అర్ధాలు లేవు గనక బ్రతుకులకు సార్థకత లేదు నీ పేరేంటమ్మానైతే భయం ఎవరు అడగడం లేదు ఇప్పుడు చిన్న పెద్దోళ్ళని అడుగుతాం మనం అందరినీ ఎందుకంటే రామస్వామి కృష్ణ స్వామి అని చెప్తాడు వినడానికి ఇప్పుడు పేర్లు ఎడుగుతుంటే నాకు భయంగా ఉంది వాళ్ళు చెప్తుండే ఎందుకంటే ఆ పేరుకి అర్థం లేదు కొన్నిటి అర్థం లేని పేరు వ్యర్థమైపోతాయి అదే అంటే ఏదో ఒక తమాషా జోష్ అంటే వాళ్ళకి వినడానికి బాగుంటే పెట్టేస్తా పిల్లలకి కానీ అట్లా కాదు పేర్లు పెట్టాలి నామకరణం అదొక మహోత్సవం అదొక సంస్కారం అట్లా కానీ నారదుడికి మాత్రం అది సార్థక నామధేయమైపోయింది అన్వర్ధనామధేయ త్రిలోక సంచారి ఎటువంటిది నారద వైభవం ఎందుకంటే ఆయన గురించి ఒక రెండు నిమిషాలు తెలుసుకుంటే ఆయన ఏం బోధిస్తున్నాడో మనకు అర్థమవుతుంది ఒకచోట ఎప్పుడు నిలవలే అర్థమైంది ఒక చోట నిలబడి జ్ఞానాన్ని అందించే వాళ్ళు కొందరు ఉన్నారు ఈయన విచిత్రమైనటువంటి గురువు ఒక విధంగా చెప్పాలంటే తరువు లాంటి గురువు ఈయన చెట్టు లాంటి వాడు ఎందుకో తెలుసా చెట్టు చోట ఉంటుంది కదలదు దాని నుండే విచిత్రం గాలినిచ్చే చెట్టు కదలడం ఎక్కడైనా చూసారు మీరు నడిచిపోవడం మనం చెట్టు కింద కూర్చుంటే అది నడుస్తుండే మనం నడవాల్సి వస్తుంది అది నడవద్దు మనం నడిస్తే అరిచిపోతే చెట్టు కూర్చుంటాం అండర్స్టాండ్ కనుక గాలినిచ్చే చెట్టు ఏమో ఈ చెట్టు ఏ గాలినిస్తు ఆ గాలి నిలవదు ఈ రెండింటి చోటు ఎట్లుందో తమాషా చెట్టు ఏమో దాని నుంచే గాలి వస్తుంది ఈ గాలి ఏమో కూర్చోదు చోట నిలవదు నిలబడదు తిరుగుతూ ఉంటుంది ఈ చెట్టు ఆ చెట్టు ఇచ్చేటువంటి గాలి ఈ రెండు లక్షణాలు నారదుడిలో కనపడతా ఉండేది చెట్టు నుంచి గాలి వస్తుంది నారదుడి నుంచి గాలి వస్తుంది చెట్టు నుండి వచ్చిన గాలి తిరుగుతూ ఉంటుంది చెట్టు తిరగకపోయినా కానీ నారదుడు గాలిలాగా తిరుగుతూ ఉంటాడు అన్ని చోట్ల త్రిలోక సంచారి ఒక లోకం కాదు కారణం ఏంటో తెలుసా ఆయనకు ఒక ఉద్దేశం ఉంది ఏ లోకంలో ఉన్నా కూడా ఎవడూ సుఖంగా లేడు అని అందుకు తిరిగేది అర్థమవుతుంది పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదం ఆయా పరీక్ష లోకాన్ని ఏ లోకానికి వెళ్లి మనం పరీక్షించి చూసినా లోకాలన్నీ కూడా నువ్వు కనిపించేవే గనకృశ్యం తనుభవానికి అందేయే గనక లోక్యతే ఇది లోకహా అనుభూయతే నీ అనుభవానికి అందేటువంటివే గనక అవన్నీ నశించిపోయేటువంటివి నశించే వస్తువు ఎక్కడైతే ఉంటుందో దుఃఖం అక్కడ ఉంటుంది కాబట్టి దుఃఖం ఉండేటువంటి చోట గురువు అవసరం దుఃఖాన్ని పెంచడానికి గురువు అవసరం లేదు మనం చాలు మనం పెంచుకుంటున్నాం కదా రోజు ఆయన దగ్గరికి గురువు వెళ్ళి ఇప్పుడు డబ్బు కావలసినంత దుఃఖం కావలసినంత కదా ధనం దుఃఖం ఉంది వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ మంత్రం చేస్తే ఇంకా ఇంత వస్తుంది అనుకో దుఃఖం పెంచడమే కదా ఆయన గురువు ఎట్లవుతాడు వీడికి దుఃఖం పోవాలా ప్రధానం అది డబ్బు పోయినా పర్వాలేదు బెచ్చగా పర్వాలేదు కలు భాగ్యవంత వాడు ఆనందంగా ఉండడం ప్రధానమైనటువంటి విషయం ఈ ఆనందం అనేది ఎక్కడ ఉందో దాన్ని బోధించేటువంటి వాడు గురువు కాని దుఃఖాన్ని పెంచేటువంటి వాడు గురువు కాదు చెట్టును పాడు చేసేయరు బాగా అర్థం చేస్తారు అందుకని త్రిలోక సంచారి అన్ని లోకాల్లో ఉండేది దుఃఖమైన ఆయనకి తెలుసు కాబట్టి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడక్కడ నారదులు ఉండేవాడు సినిమా ప్రభావం చేత ఈరోజు నారదుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడంటే మనకు అర్థం అవుతుంది కాదు ప్రాబ్లం ఉండే చోట నారదులు ఉన్నాడు ఎక్కడైనా చూసుకోండి మీరు ఎవరికి వ్యక్తిగతంగా వచ్చినా సమాజపరంగా వచ్చినా ఎక్కడెక్కడైతే సమస్యపూరితంగా కనపడుతూ ఉందో ఎక్కడైతే అల్లకల్లోలంగా ఉందో ప్రపంచం అక్కడ నారదు మహర్షి ప్రత్యక్షం సిద్ధం సుమతే ఎందుకని దాన్ని సాల్వ్ చేసి సాల్వ్ చేయడం కాదు డిసాల్వ్ చేసే శక్తి ఆయనకే ఉంది కనుక దాన్ని విలీనం చేసేటువంటి శక్తి ఆ మహానుభావుడికే ఉంది కనుక అందువల్ల నారదుడి లాంటి గురువుని చూడడం మాత్రం చాలా కష్టం కనుక పెద్ద పెద్ద వాళ్ళకి ఎవరినైతే మహాత్మునని మనం చెప్పుకుంటూ ఉన్నాము వాళ్ళు కూడా స్ఫూర్తినిచ్చింది తానే ఇప్పుడు సాయంత్రం ప్రారంభం చేస్తాం వాల్మీకి అద్భుతమైనటువంటి రచన రసోద్వేగం కలిగినటువంటి రచన రామాయణం అంటే అటువంటి రామాయణాన్ని వాల్మీకి రాయడానికి కారణభూతులైనటువంటి వాడు హేతు నారదుడే ప్రభావంతోనే రాశాడు అది భాగవతం ఎలాంటిది లాస్ట్ ఇయర్ చూసాం మరి భాగవతం వ్యాసుడు రాయడానికి స్ఫూర్తి ప్రదాత నారద మహర్షి నారదు అడిగాడు వ్యాసుడు మనందరి దుఃఖాన్ని పోగొట్టడానికి అష్టాదశ పురాణాలు రచించి భారతాన్ని రచించినటువంటి వ్యాసభగవానుడు బ్రహ్మసూత్రాలు రచించినటువంటి వాడు హే మహర్షి నాకేదైతే తెలియడం లేదని నీకు తెలిసి ఉండాలి నేను దుఃఖంతో ఉన్నాను నాకు శాంతి లేదు కారణం చెప్పమని అడిగాడు అంచితమైన ని విష్ణు కథలేర్పడపవు ధర్మము ప్రవచించిన మెచ్చునే గుణ విశేషము లేక నీకు నీ కొంచెము వచోటెల్లా హరిం కోరింపు నార్యపూజిత హే ఆర్యపూజిత మహాత్మంతా నిన్ను పూజిస్తాటువంటి గ్రంథాలు అందించావు ముఖ్యంగా భారతం లక్ష శ్లోకాల గ్రంథాన్ని అందించావు భారతాన్ని ధర్మమంతా చెప్పేవందులో ఉపయోగం ఏంటర్మార్థ కామ మోక్షాలు త్రివర్గములు ఏవైతే ఉన్నాయో కామంగాని అర్థంగాని ధర్మంగాని వీటిని మించింది ఒకటి ఉంది పరమ పురుషార్థం అది మోక్షం అది భగవంతుడు ఆ భగవంతుని యొక్క అనంత కళ్యాణ గుణాన్ని జ్ఞానాన్ని వర్ణించేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని అక్కడ కూడా చెప్పావు ఇప్పుడు బాగా భారతంలో భక్తి లేదని కాదుగాని అక్కడక్కడ చెప్పావు అట్లా కాదు కేవలం భగవంతుని యొక్క దివ్యమైనటువంటి విభూతిని వర్ణించుతూ ఐశ్వర్య విభూతిని మాధుర్య విభూతిని ప్రేమ భక్తిని మానవాడికి పంచేటువంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథాన్ని రచించకపోవడమే నీ ఆవేదనకు కారణమేమోనని నేను అనుకుంటూ ఉన్నా ఖమ్మన్ అది ఒక్కటి రాయమంటే భాగవతం రాశాడు భాగవతం రాసి వ్యాసుడు చెప్పింది ఒకటే నేను ఏ అశాంతితో అయితే ఉన్నాను నారద మహర్షి కనిపించక ముందు ఆయన బోధతో ఈ భాగవతం రాసిన తరువాత నేను శాంతిని పొందాను తృప్తిని చెందానని వ్యాసుడంతటి అటువంటి వ్యాసుడికి స్ఫూర్తి ప్రదాత నారద ద్రువుణ్ణి మధువనానికి పంపించిన వాడు నాడు నారదుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి దివ్య మహామంత్రాన్ని ద్వాదశాక్షరీ మహామంత్రాన్ని ద్రువుడికి బోధ చేసింది నారదుడు ప్రహ్లాదుడికి స్ఫూర్తి ప్రదాత నారదుడు నారదుడు లేనటువంటి గ్రంథాన్ని మనం ఊహించలేము ఏ పురాణాన్ని ఊహించలేం ఒక చోట ఉండేవాడు ఇంకో చోట లేకపోవచ్చు కానీ నారదులు మాత్రం అన్ని గ్రంథాల్లో ఉండి తీరాలి కాబట్టి సమస్తం తెలిసినవాడు అటువంటి వాడు చెప్తూ ఉన్నాడు కొద్దిగా కనుక నారద భక్తి సూత్రాలు జ్ఞానాన్ని అందిస్తూ పోతూ ఉండినా జ్ఞాన ప్రతిబంధకాలను కూడా మనం తెలియజేస్తూ పోవద్ది ఇది ఒక అద్భుతమైనటువంటి గ్రంథం ఈ రెండు వందల ఇరవై యజ్ఞాల్లో కనీసం పది పన్నెండు యజ్ఞాల్లో నేను ఈ నరద బతి సూత్రాల మీద మాట్లాడి ఉంటాను పూర్వం నిన్న కూడా మన విశాఖపట్నం నుంచి వచ్చా అంటున్నారు స్వామిజీ పదహైదు సంవత్సరాల క్రితం సంవత్సరం మీరు విశాఖపట్నంలో మార్నింగ్ క్లాస్ చెప్పారని ఎందుకంటే ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి గ్రంథం కావలసిందంత దీంట్లో దొరుకుతుంది అద్భుతంగా ఉంటుంది మనిషిలో ఉండే బలహీనతలు కూడా చూపిస్తాడు ఆ బలహీనతను అధిగమించేది తెలియజేస్తాడు కారణం ఏంటో తెలుసా ఇది అనుభవామృతం నారద మహర్షి అనుభవంలో ఉంది ఒక దశలో నారదుడంతటి వాడు కూడాను ఉద్రేకపడి టెంప్ట్ అయిన దశలున్నాయి తెలియక పా తెలిసో తెలియకో పాపాలు చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి శాపాలకి గురైనటువంటి రోజులు కూడా ఉన్నాయి జస్ట్ నారదుడే చెప్తాడు భాగవతంలో వ్యాసుడికి నువ్వేం దుఃఖపడాల్సిన అవసరం లేదు నా అనుభవంలో కూడా ఉంది నేను శాపగ్రస్తున్నయి ఒక దాసిపుత్రుడిగా పుట్టాను ఒక సర్వెంట మేడి బిడ్డగా పుట్టాను అంతకుమంది జన్మ వేరే మధ్యలో శాపగ్రస్తున్న తర్వాత దేవసభలో అక్కడి నుంచి వచ్చి పుట్టాను ఇక్కడ మా అమ్మ నాలుగేళ్లల్లో పని చేసుకుంటూ ఉండేది పరిచారిక అవి కూడా వెళ్ళి పనిచేస్తూ ఉండేవాడిని నేను కూడా ఇట్లా నడుస్తూ ఉండేది ఏ ధనవంతుడింట్లో అయితే మేము పనిచేస్తూ ఉన్నామో ఆ ధనవంతుడు ఒక మహాత్ముడిని పిలిచి ఒక చాతుర్మాస్య వ్రతాన్ని ప్రారంభం చేశాడు నాలుగు నెలల పాటు ఆ చాతుర్మాస్య వ్రతం నడుస్తున్నటువంటి దశలో చాలా మంది మహాత్ములు కూడా వచ్చేవాడు గనక పురాణ కాలక్షేపాలు హరికథ కాలక్షేపాలు రకరకాలైనటువంటివి జరుగుతూ ఉన్నాయి కనుక ఆ దైవ కార్యాలన్నిట్లో హరికథల్లో అన్నింటిలో కూడా పాల్గొంటూ ఉన్నారు జనమంతా కూడా షటర శోభేతమైనటువంటి భోజనాలతో సంతర్పణలు జరుగుతూ ఉన్నాయి ఆ సమయంలో ఎవరింట్లయితే ఆ మహాత్ములు దిగుండాడో ఎవరింట్లో మేం పనిచేస్తూ ఉన్నామో మా అమ్మ నేను ఆ యజమాని పిలిచి ఈ పిల్లవాడు మంచివాడండి వయసులో పెద్దవాడు కాదు కానీ బుద్దిలో పెద్దవాడు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఈ పిల్లవాడిని మీ దగ్గర పెడతాను మీ సేవకి అని నన్ను ఏమో చేసుకున్న పాపానికి నేను శాపగ్రస్తున్న దాసిపుత్రుడుగా పుడితే ఎప్పుడు ఏ పుణ్యం చేశానో తెలియదు కాని ఆ మహాత్ముడికి సేవ చేసేటువంటి భాగ్యం కలిగింది ఎందుకో ఏ సంస్కారం తెలియదు నిరంతరం ఒక్క క్షణం ఆయన విడిపి విడిచిపెట్టకుండా నాలుగు నెలలు ఆయనకి సేవ చేస్తూ వచ్చాను ఆ సేవలో నాకు తెలిసినంత వరకు ఆయన మనసును ఎక్కడ కష్టపెట్టకుండా చేశాను సేవ ఆయన అనుగ్రహం నా మీద పడింది అంటాడు అంటే నారదుని యొక్క అనుభవం గురువు శిష్యుడిని అనుగ్రహించడానికి శిష్యుడి మీద కృప చూడడానికి కొన్ని సందర్భాలు ఉన్నాయంటే నారదుడు ఏమిటి ఆ సందర్భాలు ఏమిటండీ ఎప్పుడెప్పుడు గురువు అనుగ్రహిస్తాడు అంటే శిష్యుని యొక్క సేవను చూచి వాడు సేవ చేస్తూ ఉంటాడు గురువు ఏ మహత్కార్యాన్ని అయితే తలపెట్టాడో ఆ కార్యాన్ని వాడు కొనసాగిస్తూ పోతూ ఉంటాడు చూసారా అప్పుడు చూసినప్పుడు అనుకుంటాడట జ్ఞాపకం వస్తే ఈ పిల్లవాడు నేను ఏ మహారాశయంతో ప్రారంభం చేశానో దాని కొనసాగిస్తూ ఉన్నాడు కదా అని అనుకోని ఆ సమయంలో అట్లా కళ్ళు మూసి వాడిని ఆశీర్వదిస్తాడట అయిపోయింది వాడి జీవితం గురు కృప అట్లా నంబర్ వన్ నంబర్ టూ సంభాషణ గురువు ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు ఆ సమయంలో వీడి ప్రసక్తి వచ్చిందనుకోండి ఒక్కసారి అట్లా కళ్ళు మూసి వాడిని ఆశీర్వదిస్తాడట వీడికి శుభంగలుగా కానీ అంతే వాడి జీవితం ధన్యమవుతూ ఉంటుంది కొన్ని పరిస్థితుల్లో ఆయన ధ్యానం చేసుకుంటూ ఉండేటప్పుడు మధ్య మధ్యలో అనేక విషయాలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి మనకు కూడా ధ్యానంలో వీడోగా జ్ఞాపకం వస్తే శిష్యుడు ఏ కారణ చేతనైనా సరే వెంటనే అనుకుంటాడట వీడి జన్మలో తరించాలి వీడికి ముక్తి కలగాలి అనుకుంటాడట ధ్యాన సమయంలో గనక గురువు శిష్యుడిని తలిచాడంటే వాడి జన్మ ధన్యమైపోయింది అంటే ఇలా గురు నేను అలాగే నాలుగో మాసాలు అయిపోతా ఉంది చాతుర్మాస వ్రతం ఇంకా గురువులు వెళ్ళిపోతారు ఈయన కూడా వెళ్తాడు ఇంకా రోజులే ఉంది ఆ సమయంలో నేను అక్కడ పనిచేస్తూ ఉన్నా ఆయన దృష్టి నా మీద పడింది ఆ బయట రారా అన్నాడు నైనా భోంచేసావా అని అడిగాడు మాధ్యాహ్న కాలం పన్నెండున్నర ఒంటి గంట వస్తుంది లేరు గురుదేవా వెళతాను అని నా సేవకాయన మనసు ఏమి తృప్తి చెందిందో నాకు తెలియదు కానీ అప్పుడొక్క మాట అన్నాడు నాయన పని తర్వాత చేస్తూలే భోంచే వెళ్ళొస్తాను గురుదేవా నేను భోంచేసాను ఆ భోంచేసినటువంటి ఆహారం ఇంకా మిగిలి ఉంది నీకు సరిపోతుంది నాయన తిండ్రా అన్నాడు గురువు మాట వినాలి గారికి గురువాజ్ఞ ఆ రోజుల్లో వెంటనే ఈ పిల్లబడి వెళ్ళి ఆ మిగిలినటువంటి భోజనాన్ని తినడానికి ప్రయత్నం చేస్తే ఆ గురువు ఏ ఆకులైతే భోంచేసి వెళ్ళాడు ఆ పతనం అట్లాగే ఉంది దాంట్లో ఉండేటువంటి ఆహారాన్ని కూడా కొంత తీసుకొని ఇది నా భాగ్యం గదా గురువు చిష్టం జగత్ సర్వం ఈ ప్రపంచానికి గురించి తెలియజేసేది ఆయనే పరమేశ్వరుని గురించి తెలియజేసేది ఆయనే ఆయన ఉత్చిష్టమే కదా జ్ఞానం అనుకుని విడు అలా తీసుకొని తిని చాలా తృప్తి చెంది తర్వాత భోంచేశాడు నారదులంటాడు ఇది నా అనుభవం చేయబూడని ఆలోచనలు చేసి శాపగ్రస్తు దాసిపుత్రుడుగా పుట్టాను ఈ మహాత్ముని యొక్క ఉత్చిష్టాన్ని ఎందుకనంటే ఆయన భోంచేయమన్నాడు కనుక ఆయన సంకల్ప ప్రభావం కూడా ఉంది ఆ ఉత్చిష్టాన్ని తినగానే ఒక్కసారి చీకటిగా ఉండేటువంటి గదిలో లైట్ వేస్తే ఉంటుందో అట్లా నా బుద్ధిలో ఒక్కసారి ప్రశాంతత చోటు చేసుకుంది అంటే ఆ తర్వాత ఆ గురువు వెళుతూ ఉన్నాడు నేను ఆయన కాళ్ళ మీద పడి దుఃఖించాను మిమ్మల్ని అదన నేను ఉండలేనని అప్పుడు నాకు మంత్రోపదేశం చేశాడు నైనా ఈ మంత్రాన్ని చేసుకొచ్చాలని ఇక ఆయన మంత్రోపదేశం ఇచ్చిన తర్వాత నిరంతరం ఆ మంత్రాన్ని నేను జపం చేశాను మరణిచ్చాను తర్వాత నారదుడిగా వచ్చాను కాబట్టి అంతకాలం చేసినటువంటి మంత్ర జప ఫలం ఏదైతే ఉందో అది నాకు మళ్లీ పూర్వ స్మృతిని తెచ్చింది నేను జ్ఞానవంతుని అయ్యాను కనుక ఇది మహాత్ములను సేవించడంలో భక్తిని హృదయంలో దింపుకోవడంలో వచ్చేటువంటి పరిణామం వ్యక్తిలో కాబట్టి ఈ ప్రేమ స్వరూపం అనేటువంటి ఉంటుంది దీనికి ఏ అవరోధాలు అయితే ఉంటాయో ఏ ప్రతిబంధకాలైతే ఉంటాయో వాటిని అంతా తొలగించుకునేటువంటి మార్గాలన్నీ కూడా సుస్పష్టంగా తెలియజేసి ఒకవేళ ఈ రోజు మన దగ్గర పూర్ణ భక్తి లేకపోయినా మన దగ్గర ఉండేటువంటి అల్పమైనటువంటి స్వల్పమైనటువంటి భక్తి అవరోధ అవరోధాలతో కూడినటువంటి భక్తి ఏదైతే ఉందో దాన్ని పూర్ణ భక్తిగా మార్చుకునేది ఎలాగో నారద భక్తి సూత్రాల్లో సంపూర్ణంగా తెలియజేశాడని నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం కాబట్టి భక్తికి సంబంధించినటువంటి సంపూర్ణ అవగాహన ఈ నారద భక్తి సూత్రాలను మనకు అందుతుంది నారదు గురించి కొద్దిగా మనం అంటే చనిపోయేటప్పుడు కూడాను గురుచ్చిన మంత్రమే ఉండిపోయిందట మనసులో అది జన జనం ఒక్కసారి నేను మరణించగాని మరణ కాలంలో కూడా గురువు ఇచ్చినటువంటి మంత్రమే నా నాలుగు మీద కదులుతూ ఉండింది మనసులో మెదులుతూ ఉండింది అందువల్ల మళ్లీ నేను నారదుడిగా తయారయ్యానని అంటే జీవితాంతం చేసిన వాడే అంతకాలంలో అంత్యకాలంలో ప్రాణం పోయేటప్పుడు భగవన్నామని చెప్పగలడు గానీ జీవితాంతం మరొక విధంగా బ్రతికి అంత్యకాలంలో నామం రావాలంటే రాదు కాబట్టి నిరంతరం చేశాడు గనక అది ఆయనకి సంప్రాప్తమైంది అనేక జన్మల పుణ్య ఫలం అంతా కలిసి మళ్లీ నారద మహర్షి తన స్వరూపస్థితిని తాను తెలుసుకున్నాడు గనక తనలో ఉండే బలహీనతలేమిటో ఆయనకి బాగా తెలుసు ఒకప్పుడు అవి ఈ రోజులో మనలో ఉన్నవి అని తుంగి చూసేటువంటి వాడు నారదుడు ఏ గురువైనా అంతే మన బలహీనతలు మనకు తెలియదు గురువుగా తెలుస్తాయి మన జబ్బు మనకు తెలియదు వైద్యుడు తెలుస్తుంది అర్థమవుతుంది అట్లాగే మా జ్ఞానం కలిగిన తరువాత తను తృప్తి చెందిన తరువాత స తరతి తార తారయతి తను తరించిన తరువాత లోకాన్ని తరింపజేయాలి తను ప్రశాంతతను పొందినగా వాడు గనక ప్రపంచానికి ప్రశాంతతను అందించారని కదులుతూ త్రిలోక సంచారిగా మహానుభావుడు జ్ఞానాన్ని అందించాడు ఆయన అందించినటువంటి సూత్రాలు ఇవి నారద భక్తి సూత్రాలు కాబట్టి భక్తి అంటే కేవలం ప్రేమ స్వరూపమైన కూడా చూచాం నారద అంటే ఏంటో చూచాం భక్తి అంటే ఏంటో చూచాం భగవతహా భక్తిహీ సూత్రాణి అసలు కలియుగంలో సూత్రాలు ఎవరు రాయకూడదని కూడా ఉంది ఒక కారణం ఏంటంటే కలియుగ మానవుడు సూత్రాలు రాయడానికి సరిపోరుని ఇప్పుడు ధర్మశాస్త్రం ఉందనుకోండి జమిని మహర్షి సూత్రబద్ధంగా ఉంది యోగం ఉందనుకోండి పతంజలి మహర్షి సూత్రబద్ధంగా ఉంది బ్రహ్మ సూత్రాలు ఉన్నాయనుకోండి వేదవ్యాసుడు సూత్రబద్ధంగా ఉంది నారద మహర్షి అందించినటువంటి నారదభక్తి సూత్రాలు సూత్రబద్ధంగా ఉన్నాయి సూత్రం అంటేనే అది తమాష అల్పాక్షరం అసందిగ్ధం సర్వతో విశ్వతో ముఖం అం అనవధ్యం చూత్రం సూత్ర విదో విదో సూత్ర సూత్రం అంటే ఏం తెలుసు ఏమిటో బాగా తెలిసినటువంటి వాళ్ళు సూత్రవిధులు బ్రహ్మముని గురించి తెలిసిన వాళ్ళు బ్రహ్మవిధులు ఆత్మని గురించి తెలిసిన వాళ్ళు ఆత్మవిధులు అట్లాగే సూత్రాన్ని గురించి సుస్పష్టమైనటువంటి అవగాహన కలిగినటువంటి వాళ్ళు సూత్ర విధులు వాళ్ళు ఏం చెబుతున్నారు సూత్రం అంటే అల్పాక్షరం సూత్రంలో అక్షరాలు తక్కువ ఉండాలి అర్థమవుతుంది అంతేకాని ఒక సూత్రం అంటే ఒక పారాగ్రాఫ్ ఉండకూడదు అల్పాక్షరం ఇంక మీరు చూస్తూ పోతారు ఎక్కడ చూసినా తక్కువలో ఉంటుంది ఇప్పుడు మన శ్లోకంలాగా ఉండదు సూత్రం అక్షరాలు తక్కువగా ఉంటాయి అల్పాక్షరం ఎప్పుడైతే ఎక్కువ విషయాన్ని తక్కువ మాటలలో పెట్టామో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒక విషయాన్ని మనం ఎందుకు వ్యక్తి ఇప్పుడు విపులంగా వ్యాఖ్యానిస్తాము చెప్పండి ఇప్పుడు ఈ భక్తి సూత్రాలు ఉన్నాయి వీటిని వ్యాఖ్యానం చేయడం అంటే అల్పంగా అది తెలుస్తూ ఉంటే మనకు అర్థం కావడం లేదు కనుక బ్రహ్మసూత్రాలను ఎందుకు వ్యాఖ్యానం చేయాల్సి వస్తూ ఉంది అర్థం కావడం లేదు కనుక కాబట్టి విషయం అర్థం కానప్పుడు దాన్ని వ్యాఖ్యానించుకుంటూ పోవడం ఉంది కానీ ఎక్కువ విషయాన్ని తక్కువ మాటల్లో చెప్పడం అనేది కష్టం ఇది సూత్రంలో ప్రమాద భరితం అలా చేయడం అనేటువంటిది ఎందుకంటే అల్పాక్షరం అక్షరాలు తక్కువగా ఉంటాయి తన్మయా దీంట్లో వస్తుంది తన్మయా అది సూత్రాలు అంతే ఇక దాన్ని వ్యాఖ్యానం చేయాలి కనుక అల్పాక్షరం అల్పాక్షరాల్లో ఉంది కనుక సందేహాలు రాకూడదు మళ్ళీ కన్ఫ్యూజన్ ఉండకూడదు అసందిగ్ధం సందిగ్ధమే ఉండకూడదు సార్ ఎక్కడ ఏ విధమైనటువంటి సందేహం రాకూడదు సుస్పష్టంగా ఉండాలి రాముడు బడికి పోతున్నాడు అనేటువంటి వాక్యం సామాన్య వాక్యం ఎంత చక్కగా అర్థమవుతుందో సూత్రబద్ధంగా ఉన్నా కూడాను అలా అర్థం కావాలి ఎవరికి చదివేవాడికి కాదు వ్యాఖ్యానించేవాడికి చదివేవాడికి ఏం అర్థం కాదు ఆ వ్యాఖ్యానం చేస్తారు చూసారు వ్యాఖ్యాత గురు ఒక్క ఆయనకి అర్థమవుతుంది కనుక అల్పాక్షరం అసందిగ్ధం చూడు తమాక్ష అక్షరాలు తక్కువగా ఉంటాయి పదాలు తక్కువగా ఉంటాయి సందేహం లేకుండా ఉంటుంది సారానికి గనక వస్తే మనం సూత్రం చూచినప్పుడు ఇంతేనా అనిపిస్తూ ఉంటది మనకు జన్మాద్యశయత అని బ్రహ్మ సూత్రాలుంటే ఏమో మన దగ్గరుండే డివిడీస్ లోనే నేనొక ఓ పద్నాలుగు పదిహేను డీవీడీలు మాట్లాడాను దాని మీద అంత సబ్జెక్ట్ చూస్తేనే మాట్లాడుతుంది సారవత్ విశ్వతో ముఖం విశ్వతముఖం దాని సారాన్ని గనక ఎస్సెన్స్ కనుక చూచామా అర్థం ఏంటని చూచామా విశ్వ వ్యాప్తం అయిపోతా ఉంటది వామన మహర్షి ఒక మూర్తిలాగా వామనుడు ఇంతే ఉండిన ఒక్కసారి పెరిగాడంటే ఎట్లా అయ్యాడో సూత్రం కూడా వామన మూర్తి లాంటిదే చూడడానికి చిన్నదిగా కనపడత అల్పాక్షరం కాని గురువు గనక దాన్ని కనుక వ్యాఖ్యానించాడంటే సారవత్ విశ్వతోముఖం చూడండి ఎట్లా లక్షణాలు అల్పాక్షరం నంబర్ వన్ అసంధిగ్ధం నంబర్ టూ సారవత్ విశ్వతోముఖం ప్రపంచం అంతా వ్యాపించినట్టే ఉంటుంది అంత ఉంటది అస్తోభం అస్తోభం నిర్దోషం దోషరహితంగా ఉండాలి డిఫెక్టే ఉండకూడదు ఎందుకని బ్రహ్మను గురించి నిర్దేశించేటువంటివి సూత్రాలు అదర్ దాన్ బ్రహ్మన్ ఇస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎఫెక్టెడ్ బై డిఫెక్ట్స్ నిర్దోషం సమం బ్రహ్మ దోషం లేనటువంటి వాళ్ళు భగవంతుడు ఒక్కడే ఆ భగవంతుని గురించి వ్యాఖ్యానిస్తూ ఉంది గనక చెబుతూ ఉంది గనక ప్రవచిస్తూ ఉంది గనక సూత్రంలో ఎక్కడ దోషాలు ఉండడానికి అవకాశమే లేదు అస్తోభం ఎట్టి దోషం ఉండడానికి అవకాశం లేదు అనవధ్యం చంకోటి నిరంకుశంగా ఉండాలి చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పాలి ఆయన ఏమనుకుంటాడు ఈయన ఏమనుకుంటాడు వాళ్ళు బాధపడతారేమో వీళ్ళు బాధపడతారేమో అనేది ఉండకూడదు సత్యాన్ని ప్రకటించేటప్పుడు సత్య ప్రకటన ఏ విధంగా ఉండాలి సత్య నిర్దేశం ఏ విధంగా ఉండాలంటే స్వతంత్రంగా నడవాలి నిరంకుశంగా నడవాలి అది అనవధ్యం సూత్రం సూత్ర ఈ లక్షణాలు అల్పాక్షరం అసందిగ్ధం సార్వధ విశ్వతోమకం అస్తూపం అనవద్యంచ ఇవి పంచేతే ఈ ఐదు ఏవైతే ఉన్నాయో ఈ లక్షణాలు కలిగినటువంటిది సూత్రం అంటే ఇంత పరిజ్ఞానం మహర్షులు గురింది గాని కలికాలంలో మానవులకు ఉండదనేటువంటి అభిప్రాయం కనుక వాయిన్నారు అంతే ఇంకేం లేదు ఏమో మార్చులు మళ్ళీ ఆవిర్భవిస్తే రాస్తారు రమణ మహర్షి రచించినటువంటి ఉపదేశ స్థానం మీకు గతంలో ఏబీ కాలేజీలో మార్నింగ్ క్లాసులో చెప్పాను నాకు ఇంకా జ్ఞాపకం ఉంది అది కూడా సూత్రబద్ధంగానే ఉంటుంది రైతు వృత్తాలు సూత్రబద్ధంగానే ఉంటాయి అట్లా కనుక ఇది సూత్రాణి అంటే కనుక నారథ భక్తి సూత్రాణి జస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాను రేపటి నుంచి కామెంట్ చేస్తా ప్లీజ్ భక్తి వ్యాఖ్యా అక్తి వ్యాఖ్యా అధ ఫస్ట్ స్టాటింగ్ అధ అత అధా మొదటి పదం అథ రెండవ పదం భక్తి మూడో పదం వ్యాఖ్యా నాలుగో పదం నాలుగు పదాలతో ఉంది అధ అనేది పదం పదస్య అర్ధహాస్తి ఒక పదం అనేది ఉంటే దానికి అర్థం కూడా ఉంటది కాబట్టి అధా అనేటువంటిది పదం గనక ఆరంభార్థే సూత్రాలు ఆరంభం చేస్తున్నాడు ప్రారంభం చేస్తున్నాడు దానికి అర్థం ఉంది అధ అనేటువంటి దానికి కాని ఇంకొక అద్భుతం ఏంటంటే అధ శబ్దం మీకు లాస్ట్ ఇయర్ కూడా నేను మాండుక్యోపనిషత్తి చెప్పినప్పుడు చెప్పాను అది మంగళ సూచకం అని అధ అనేది మంగళ సూచకం అధ అనే పదానికి అర్థం ఉంది కానీ అది మంగళ సూచకం ఎక్కడైనా సరే అధ అన్నాడు అనుకోండి మంగళ సూచకం అది ఇటువంటి పదాలు కొన్ని ఇప్పుడు ఈతి అన్నాడు అనుకోండి కంక్లూడ్ అయిపోయింది అని అర్థం అట్లా అధ అనేటువంటిది మంగళ శబ్దం అక్షరాణం అకారోస్మి పరమేశ్వరుడు యొక్క స్వరూపం అది ఆ అనేది తో ప్రారంభం అవుతా ఉంది కనుక పదము యొక్క అర్థం కనుక చూసినట్లయితే అనంతర్యం తరువాత అని అర్థం వస్తుంది లేదా ఇప్పుడు ఇదని ఇప్పుడు కాబట్టి పదము యొక్క అర్థం చూస్తే అధ అంటే అనంతరము తరువాత అని బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మములు గురించినటువంటి ఎంక్వైరీ విచారణ కొనసాగుతూ ఉందని బ్రహ్మ సూత్రాలు అట్లాగే ఇక్కడ కూడాను ఒకటి మంగళ సూచకం అధ శబ్దం మంగళ సూచకం కారణం నిర్విఘ్న పరిసమాప్తి కామహామంగళమాచరేత్ ఎందుకు మంగళసూచిక తెలుసా మనం చేపట్టినటువంటి ఏ కార్యమైనా సరే నిర్విఘ్నంగా కొనసాగాలి విఘ్నాలు లేకుండా ఉండాలి ప్రతిబంధకాలు లేకుండా ఉండాలి ప్రతిబంధకాలు లేకుండా ఉండడం అనేటువంటిది మన చేతిలో ఉండే పని కాదు మనం ఈ పెండా ఏర్పాటు చేసుకోవచ్చు లైట్లు పెట్టుకోవచ్చు అన్ని పెట్టుకోవచ్చు కూర్చోవచ్చు వర్షం వస్తే లేచిపోవచ్చు ఆ వర్షాన్ని ఆపే శక్తి మన దగ్గర లేదు ఒకవేళ వర్షం పడింది ప్రసాదంగా స్వీకరించడమే భక్తి అర్థమైతే అది ముందు వస్తాయి అంత డిస్కస్ చేస్తావు తర్వాత ఒకవేళ రాలేదనుకోండి అనుగ్రహంగా స్వీకరించడమే అయ్యే ఎల్బీనగర్లో అంత వర్షం ఏంటండి ఇక్కడంత వర్షము అక్కడంత వర్షము ఇక్కడంత వర్షము ఇక్కడే లేదే నేను దాణాలు అనుకోండి భగవతునికి అనుగ్రహం అంతేగాని మా యజ్ఞం కుదరదో సార్ మళ్ళీ సాయంత్రం పడిందో జాగ్రత్త అందువల్ల ఇక్కడ ఏది లభ్యమైనా విఘ్నాలు లేకుండా ఉంటే పరమేశ్వరుడు యొక్క కృప విఘ్నాలు ఉంటే అర్థం చేసుకుని తృప్తి చెందడం కూడా భగవంతుని యొక్క కృప కాబట్టి నిర్విఘ్న పరిసమాప్తి కామహ ఇలా కోరుకుంటూ ఉన్నాం మనం తప్పులేదు కాబట్టి హే భగవాన్ ఇది మంగళకరమైనటువంటి నీకు సంబంధించినటువంటి విషయం గనక నిర్విఘ్నంగా కొనసాగాలని మంగళం ఆచరి అత శబ్దార్థం మంగళ సూచకం అత శబ్దార్థం ప్లీజ్ అధ్యయనానంతరం కాబట్టి ఇక్కడేంటి భక్తి శాస్త్రం గనక విరక్తి కలిగిన తర్వాత చక్కగా వైరాగ్యం ఏర్పడిన తర్వాత అదే కాబట్టి ఈ ప్రపంచమే సత్యము ఈ ప్రపంచంలో ఉండే ఆకర్షణే నిత్యము అనే భావన మనసులో ఉన్నంత వరకు భక్తి సుస్థిరంగా నిలిచే అవకాశం లేదు గనక ఏ దృశ్యమాన జగత్ నాకు గోచరిస్తూ ఉందో పరిణామశీలమైనటువంటి ఈ జగత్ కార్యరూపంలో గోచరించేటువంటి ఈ జగత్తు మాడుతూ కనుమరుగైపోయేటువంటి జగత్తు పరిపూర్ణమైనటువంటి నేనాశించే ఆనందాన్ని నాకు అందించలేదని తెలిసిన తరువాత వైరాగ్యం వస్తుంది ఇహ స్వర్గ భోగేషు ఇహ అశ్మిన్లోకే స్వర్గ స్వర్గలోకే భోగేషు ఇచ్ఛ రాహిత్యం కాబట్టి ఈ ప్రపంచంలో ఏవైతే భోగాలున్నాయో ఇవన్నీ రోగాల వైపు నడిపిస్తూ ఉన్నాయి ఇవి నిజమైనటువంటి భోగాలు కావు ఇక్కడ ఏదైతే సుఖాలనుకుంటున్నాం ఇవన్నీ శోకాలే ఒకప్పుడు ఒక క్షణంలో సుఖాన్ని ఇస్తాయి మరో క్షణాన్ని దుఃఖాన్ని పంచుతాయి కాబట్టి ఇక్కడ సుఖాలన్నీ కూడా దుఃఖాల యొక్క ప్రతిరూపాలే కనుక ఏ ఏ సుఖాన్ని తెలుసుకుంటే రెండవ సుఖం అవసరం లేదు ఏ శాంతిని పొందిన తర్వాత మళ్లీ ఆ శాంతికి అవకాశం లేదు అటువంటిది కావాలనేటువంటి భావనలో మనసు తయారైనప్పుడు ఈ మనసులో వైరాగ్యం ఉంది ఆ వైరాగ్యం ఉండేటువంటి మనసుకి విరక్తి కలిగినటువంటి మనసుకి భక్తి పడుతుంది విరక్తి వస్తే భక్తి పడుతుంది అది ఏర్పడిన తర్వాత అధ అది జరిగిన అనంతరం ఇప్పుడు అధైరాగ్యం అంతా ఉంది పోనీ జ్ఞానం ఇంకెడిపోయి బోధించచ్చు కదా యోగం లే అతహ ఈ కారణం చేత దే ఫోర్ ఈ కారణం చేత ఎందుకని ఈ కారణం భక్తి ఎందుకు చెప్పాల్సి వస్తుంది అతహా ఈ కారణం చేత భక్తి వినా మోక్ష నసిద్ధ్య భక్తి లేకుండా మోక్షం కలిగే ప్రశ్న లేదు భక్తి అంటే ఏదో కాదు ప్రేమస్వరూపుడు భగవంతుడితో నీకుండేటువంటి సంబంధాన్ని గుర్తు భక్తి ప్లీజ్ భగవంతుడిని ఎప్పుడూ మరువునటువంటి వాడు భక్తుడు ఒకవేళ భక్తుడు కనుక మరిస్తే ఏ కారణం చేత జ్ఞాపకం చేసేటువంటిది భక్తి అతహా ఈ కారణం చేత సులభమైనటువంటిది కనుక సురక్షితమైనటువంటిది కనుక భగవంతుడితో నీకుండేటువంటి సంబంధాన్ని నిరంతరం కూడా ధృవపరుస్తూ ఉండేది కనుక ధృవపరుస్తూ ఉండేది కనుక అత ఈ కారణం చేత భక్తిని ఈ ప్రేమ స్వరూపమైనటువంటి భక్తిని వ్యాఖ్యా వ్యాఖ్యాతం ఇచ్చామహ అది వ్యాఖ్యా వ్యాఖ్యాతం ఇచ్చామహ కాబట్టి ఈ దీన్ని వ్యాఖ్యానిస్తూ ఉన్నాము వ్యాఖ్యామ పురోరల్ వ్యాఖ్యాస్ ఇచ్చ ఏమి వ్యాఖ్యాతం దీన్ని వ్యాఖ్యానించాలి అనేది ఆ ఇచ్ఛ కోరిక ఉంది వ్యాఖ్యాస్ మేము ఇలా వ్యాఖ్యానిస్తున్నాము నారదుడు అయ్యా నువ్వే కదా చెప్తున్నావు సూత్రాలు నేను వ్యాఖ్యానిస్తున్నాను అనొచ్చు కదా వ్యాఖ్యానిస్తున్నాము అని ఎందుకని ఆశిస్తుంది అంటే నేను ఏ జ్ఞానాన్ని అయితే మీకు ఇప్పుడు నారద భక్తి సూత్రాల్లో ఇస్తున్నానో ఏ భక్తి స్వరూపాన్ని ఇచ్చానో మహర్షులందరూ ఇప్పటి అందించిన దాని యొక్క సారభూతమైన వస్తువుని అందిస్తున్నాను గనక ఇది నా ఒక్కడిది కాదు అందరికీ సంబంధించింది కనుక నేను ఒక్కడిని నీకు బోధిస్తూ ఉన్నట్టుగా నా బోధన వెనుక నా మాటల వెనుక నా వచనాల వెనుక వాక్యాల వెనుక పదాల వెనుక భావాల వెనుక ఋషులందరూ ఉండాలని తెలియజేయడం వ్యాఖ్యాశ్యామ ఇది అర్థ కాబట్టి అధా భక్తి వ్యాఖ్యాశ్యామ ఈ భక్తిని వ్యాఖ్యానం చేయబోతున్నామని ఇంట్రడక్ష ఇంట్రడక్షన్ ఇది రేపటి సబ్జెక్ట్ స్టార్ట్ అయిపోతుంది ప్లీజ్ కాబట్టి సాస్మిన్ పరమ ప్రేమరూప అనే రెండవ సూత్రం ఏదైతే ఉందో సా తూ సా ఆ భక్తి అంటో చెప్తాడు తు తూ అనగానే వేరు చేసేస్తా ఉంటాడు ఇంకా అయిపోయింది అన్ని ప్రేమలు ఎగిరిపోతాయి అది తు శబ్దం తూ శబ్దార్థ సా ఆ భక్తి ఊరికి ఇంట్రడ్యూస్ చేస్తున్నా అశ్విన్ పరమ ప్రేమ రూప మన ప్రేమలకి ఈ ప్రేమలకి ఇది ఉత్కృష్టమైన ప్రేమ మనకు దుఃఖాన్ని గెలిపించే ప్రేమలో తెలుసు అందుకని పరాప్రేమ నా ఇంత ముందు పరమ ప్రేమ రూప సామాన్యమైన ప్రేమ కాదు ఇది పరమ ప్రేమ ప్రేమ ఈశ్వర భక్తి అస్మిన్ అస్మిన్ ఇది ఇంపార్టెంట్ ఒకవేళ కృష్ణ అంటే శివభక్తులే చెల్లిపోతారేమో శివ అంటే కృష్ణ భక్తులు లేచి వెళ్ళిపోతారేమో ఏమొచ్చిన కర్మ ఇది అనుకున్నాడేమో నారదుడు తెలుసు కదా ఎంత వీళ్ళందరూ ఉంటారేమో సమాజంలో వీళ్ళందరూ ఉంటారని తెలుసు నారదుడికి అది నేను చెప్పింది మన బలహీనతలంతా సంపూర్ణంగా తెలిసినవాడు నారదుడేనని నా ఉద్దేశం అందువల్ల అస్మిన్ సప్తమీ విభక్తి అస్మిన్ అందు అస్మిన్ ఎందు ఎందెందు వెదక చూసిన అందు ఎందు అందు అస్మిన్ కృష్ణుని ఎందు అనలేదు సిధుని ఎందు అనలేదు రాముని ఎందు అనలేదు అమ్మవారి ఎందు అనలేదు అస్మిన్ దాని ఎందు సప్తమే ఎందుకనంటే దాని ఎందు ఈ కార్యరూపమైనటువంటి జగత్తు ఏదైతే కారణంగా ఉందో పరమ ప్రేమ స్వరూపం మనం చూసేది ముందు ఆకర్షణ ఉండి ఆనందాన్ని ఇచ్చేటువంటిది ఏదైతే ఉందో దాని ఎందు అది అస్మిన్ పరమ ప్రేమ రూప ఉత్కృష్టమైనటువంటి ప్రేమను కలిగి ఉండడమే సా అది భక్తి అంటే అర్థం చెప్పాను రేపు వ్యాఖ్యానం చేస్తాను ఓ పూర్ణమదూర్ణముద్య పూర్ణశమాదాయ పూర్ణమే వాసిష్య Omte shanti shanti, shanti.